పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా సర్వశక్తి మంతిన సర్వోన్నతుడమైన ఇక గొప్ప నామంకే వందనాలు చెల్లిస్తున్నాం అతనికి ప్రభ రోషంగుల్ని నామంలో ప్రభ మాకు సమస్త కార్యం చేసిన అతని ఇంతవరకు ప్రభ ప్రత్యేక బిడ్డలను మేలులతో నింపిన అతన్ని నీకు కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాం సంపూర్ణమైన ఆయుష్ను ఆరోగ్యం ప్రభ ఆనందం దయచేసిన దేవుడు మా పోషకుడువు మా రక్షకుడవు మా విమోచకుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభ నా తండ్రి మమ్మల్ని చేయి పట్టి నడిపిస్తున్న దేవుడవు నీ కాల చేతిలో మమ్మల్ని చెక్కుకొని ఉన్న దేవుడవు నీకు వందనాలయ్య ఆది నుంచి ప్రభ అబ్రహామిశాఖ యాకవర దేవుడుగా నా తండ్రి ఈ రోజు ప్రభ నతని నీక బిడ్డల మధ్యన సంచరిస్తున్న దేవుడుగా నీకు ప్రభ సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం మా ప్రభ మా రక్షక నా తండ్రి ప్రభ ప్రతి ప్రార్థనను ఆలోచించే దేవుడో ప్రతి ఒక్కరి బిడ్డకు నువ్వు సమీపంగా ఉన్న దేవుడో ఏసీఆర్ నా తండ్రి ప్రభ ఆత్మీయ రీతిగా మమ్మల్ని ఇస్రాయేలీలుగా మార్చుకున్న దేవుడవు నీకు వందనాలయ్య నా తండ్రి ప్రభ మరి సాయంత్రకాల సమయం అందనచండి నీకు గొప్ప నామమును ప్రభ స్థుతించటకు ప్రభ చేసిన గొప్ప మేలులకై నీకు కృతజ్ఞత చెల్లించుకున్నటకు ప్రభా నీ యొక్క సన్నిధి నుంచి ప్రభా దీవెనలను ఆత్మీయ అభిషేకమును పొందుకున్నటకు మాకు ఈ తరుణం కొరకై నీకు మదనాలు తెలుస్తున్నాం రాను అయిన నడిపించండి ప్రభాని యొక్క వాక్శక్తి చేత ప్రతి ఒక్కరిని నింపండి ప్రభ ముట్టండి ప్రభా స్వస్థపరచండి నా ప్రభన తండ్రి అడిగి అడిగి మరి ఎక్కువగా ఊహించి వాటికన్నా మరి ఎక్కువగా దయచేసి దేవుడు ప్రభ మాకు ఏది మంచిదో ప్రభ ఏది ఉత్తమమైనదో ప్రభ మా పట్ల మీకున్న సంకల్పంను బట్టి ప్రభ మీరు మా పట్ల చేస్తున్న ప్రతి కార్యం కొరగా నీకు వందనాలు తెలుస్తున్నాం ఏసై అన ప్రతి విధమైన విమోచన విడుదల మాకు ఇచ్చిన దేవుడు నీకు వందనాలు ప్రతి విధంగా అంధకార మంత్ర దురాత్మ సమూహాలను లయపరిచి ఏసై అన తండ్రి శక్తిగల కార్యం మా యొక్క మీరు తిరిగిస్తున్నందుకు మీకు వందనాలు తెలుస్తున్నాం ప్రభా సాక్ష్య బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టండి మా సాక్ష్యంను బలపరచండి ప్రభా అతని ఈ సాక్ష్యం ద్వారా అనేకులు మార్చుటకు ప్రభ ఈ కృపను గ్రహించండి ప్రభాని అతని వాక్యంలోని లోతులను తెలుసుకొని ప్రతి ఒక్క బిడ్డ ప్రభా హృదయంలో నింపుకొని ప్రభాన్ని ధ్యానించటకు ప్రభ దాని వల్ల జీవించటకు కృపణను గ్రహించమని పరిశుదాత్మ నడిపింపు దయచేయమని ఏసయ్య శక్తి పరిణామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ అదక రవ్య పేజోడనా చెయోగమో మాధు ప్రార్థన సమయం బోలో దేవా చెవియోగము మాధుకోటయు మాధు దుర్గం నివేని మేము ఆశ్రయ మాధుకోటయు మాదు దుర్గం నివేని ని మేము ఆశ్రయ దేవా వియోగము మాదు దేవా బులో దేవాడతా ప్రాదింపా ప్రార్థనాత్మవరము నిమ్ము ఆటంకము తొలగించుము దయతోడ నిన్ను చేరితి ఎడతెగ కా ప్రార్థింపా ప్రార్థనాత్మవరము నిమ్ము ఆటంకము తొలగించుము దయతోడ నిన్ను చేరితి ప్రార్థన సమయం బులో దేవా మాధు ప్రార్థన సమయం బులో దేవాచి వియోగము ఎడతగకా ధ్యానిం పా నీకృపా అనుగరించుము నీ వాక్యము వెదక చుండ దయతోడ మాకు సెలవిమ్ము ఎడతెగ ధ్యానింపా నీ కృపా అనుగరించుము నీ వాక్యము వెదకూ చుండ దయతోడ మాకు సెలవిమ్ము ప్రార్థన సమయం దేవా చెవి యోగము మధు ప్రాార్థన సమయం మాదు దేవాచి మాదు మధుకోటయు నివే నివేని మేము మాదు మధుకోటయు మాదు దుర్గం నివే నే మేము ఆశ్రయార్థన సమయం బులో దేవా మాదు ప్రాార్థన సమయం బులో దేవాయోగము ఎడతగకా నిలుచుండా పరిశుద్ధుల సహవాసములో నీరాకడ కొరకు మమ్ము దయతోడ మమ్ము సిద్ధపరచు ఎడతెగక నిలుచుండా పరిశుద్ధుల సహవాసములో నీరాకడ కొరకు మమ్మూ దయతోడమము సిద్ధపరచు ప్రార్థన సమయం బులో దేవాయోగము మాధు ప్రార్థన సమయం బులో దేవాయోగము మాదు మాదు మాధుకోటయు మాదుర్గం నివేణి ని మే ముశ్రయుకోటయు మాధుదూర్గం నివేణి ని మే ముశ్రయ ప్రార్థన సమయం బులూ దేవాచియము మధు ప్రార్థన సమయం బులో దేవా అల్లలి థ్యాంక్ యూ సార్ ప్రస్తు ప్రార్థన చేసి వాక్యం జాయిన్ ఇస్తుంది స్టార్ ఒక్క నిమిషం సార్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఇప్పుడు పక్కకు వస్తే సరే సార్ ప్రార్థన చేసి వాక్యం జాయిస్తుంది పరిశుద్ధులకు తండ్రి కృపమైన జీవం గల హిస్సయ్య నీకెంతో వందాలనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవ మహాపరిశుద్ధులైన తండ్రి నీకే స్తోత్రమైనా ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకునేందుకే నీకెంతో వందాలి ప్రవ్వా కాల సమయంలోనైనా ప్రవ్వా మీ పాదాల దగ్గరికి వచ్చినమైనా మీ పాద సన్నిధిలో మేము ఉన్నాం ప్రవ్వా మీ కృపలో మరోసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టమైన మీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభావ మీరు మాతో మాట్లాడండి మా జీవితాలు మా హృదయాలను సరి చేయని ప్రభావ మీ యొక్క పరిశుధుతో మమ్మల్ని అభిషేకం మాకు అనుగరించమని ప్రార్థిష్టమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగరించండి పరిశుధాత్మ దేవ మృదయాలకు రమ్మని ప్రార్థిష్టం నాలో ఉండి మీరు మాట్లాడమని ప్రార్థిష్టం మీ సహాయం మాకు దయచేయండి ఈ వాక్యం సర్వ సత్యములకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టం గొప్ప దేవ నీకెంతో వన్నా లేసయ ఈ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివేయండి ప్రభావా మా సవ్వు దీ సొంత తలంపులు నా ప్రవర్తన అంతట్లోనైనా మీ అధికారానికి మేము లోబడుతున్నాం ప్రోభ నైనా పరిషుధాత్ముడ నన్ను నీ వర్షంలో తీసుకోమని ప్రార్థిష్టం మీ ఆత్మధర్మం నడిపించి మాతో మాట్లాడమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థిష్టం తండ్రి ఆమె మొదటి కొరెందీలకు రాసిన పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము వాక్య అంశం ఏంటంటే క్రీస్తుకు మాదిరి లేక క్రీస్తును పోలి నడుచుకోవడం క్రైస్తవ జీవితంలో ఏసు ప్రభు మనకు ఒక మాదిరి ఏసు ఈ లోకంలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ రీతిగా ప్రభు జీవించిండో ఆయన జీవన విధానము ఆయన ఆత్మీయ జీవన విధానము ఆయన మాట్లాడే సంభాషణ ఆయన ఆయన ఏ రీతిగా ప్రజలతో ఆయన ఏ రీతిగా తన సేవకులతోని మాట్లాడిన శిష్యులతోని మాట్లాడిన ప్రతి మాటలో ఎంతో ఆత్మీయమైన సత్యాలు మనం ఉన్నట్టు మనం చూస్తాం కాబట్టి ఏసు ప్రభువు ఈ లోకంలో రెండు రోల్స్ ఆయన మనం చూస్తూ ఉంటాం మొదటిది ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనం చూస్తాం ఆయన దేవుడు కానీ ఒక మనిషి రూపం దాల్చి రావాల్సి వచ్చింది ఆ దైవత్వం కలిసి దేవుడు తను తాను తగ్గించుకొని రిప్తులుగా చేసుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చిందన్నప్పుడు ఒక పని కొరకు ఆయన ఈ లోకంలో పంపబడ్డాడు ఎందుకంటే ఆయన ఈ లోకంలో సమస్త సృష్టిని తయారు చేసిండు కానీ ఆ తప్పిపోయిన సృష్టిని తిరిగి రెస్టోర్ చేయాలంటే దేవాతి దేవుడే దిగి రావాల్సిందే ఏ మానవుడికి అది అసాధ్యం కానీ సర్వశక్తి దేవుడే ఒక కుమారునిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చి జన్మించి తర్వాత ఆయన మన మధ్యలో ఉండి ఈ లోకంలో జీవిస్తూ ఆయన ఏ రీతిగా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిండు ఏ రీతిగా దేవుని ఎందుకు భక్తి కలిగి జీవించిండు ఎలాంటి మాదిరికరమైన జీవితాన్ని తన శిష్యులకి ఇచ్చి తన బిడలకు అనుగ్రహించి ఆయన దైవత్వాన్ని ఆయన చూపించి తిరిగి ఆయన పరలోకంలో వెళ్ళి తర్వాత ఆయన ఆత్మరూపకంగా పర్శుధాత్మ దేవుడిగా మన హృదయంలో మన మధ్యలో ఉండి ఆయన ఇవన్నీ మనకు బోధిస్తా ఉన్నాడు కాబట్టి ప్రతి దశలో మనము ఏసు ప్రభుని పోయి ప్రతి క్రైస్తవ జీవితం కాబట్టి ఇది కొద్దిగా చెప్పడం కష్టమే వినడము కూడా కష్టమే కానీ ఇది సాధ్యము అని వాక్యం చెప్తుంది కాబట్టి ఇలాంటి జీవితం మాదిరికరమైన జీవితం మనం జీవించకపోతే అనేకులు మనల్ని క్రీస్ అనేక జీవితాల్లో ప్రభును మనం ప్రకటించలేము ప్రభును మనం చూపించలేము ఆయన దైవత్వాన్ని అనే ఆయన సజీవుడు దేవుడు అని మనం రూపించలేము ఎందుకంటే అలాంటి మాదిరికరమైన జీవితం ప్రభు ఎందుకు పెట్టినంటే ఆ రీతిగా మనం జీవించి ఇతరుల్ని ప్రభుత్వం నడిపించాలని కాబట్టి ఆ ప్రయాసంలో దేవుని బిడలు జీవించాలా అనే విషయం చెప్తుండ అక్కడ అయితే పౌలు ఒక విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు మొదటి కొరిందలకు రాసిన పత్రికలో పౌలు విషయం ఏం చెప్తుండే మొదటి వచ్చినంలో పదకొండో అధ్యాయము మొదటి వచ్చంలో కాబట్టి ఇలా ఈ రీతిగా చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉండాలా ఎంతో ఘట్సు ఉండాలా కానీ పౌలు ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు కాబట్టి అలాంటి ధైర్యము మనకు కూడా ఉండాలా అనేది దేవుని సంకల్పం దేవుని విధానం ఎందుకంటే అలాంటి జీవితము మనం జీవించకపోతే ఏ సుప్రభులాగా మనం పరిచర్ చేయకపోతే ఏ సుప్రభులాగా జీవించకపోతే ఆయన చేసిన కార్యాలు మనం చేయలేం ఇది అసాధ్యం కాబట్టి అపోస్తుల కాలంలో కూడా అలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేయగలరా అంటే అవి ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి ఎన్నో వాళ్ళ జీవన విధానంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి కానీ ఒక దశలో మన జీవన విధానంలో కూడా కొన్ని కొన్ని అట్లా కనిపిస్తూ ఉంటాయి కొన్ని మనకు కనిపించమన్నట్టు అంటే సంపూర్ణంగా ఆ రీతిగా మన వీళ్ళైతే కానీ మనము అలాంటి కార్యాలు చేయలేమన్నట్టు ప్రభుత్వం నడవలేమన్నట్టు అయితే పౌలు ఆ విషయంలో మాట్లాడుతూ పదకొండవ అధ్యాయంలో నుంచి మనం చూస్తున్నాం మొదటి కొన్నికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకుని నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొని చున్నారని మిమ్మను మెచ్చుకొని కాబట్టి పౌలు తన జీవిత కాలం కూడా పౌలు జీవితం మనం ఒకసారి మనం చూసినప్పుడు ఆయన ఈ లోకంలో ఒక దేహోవ భక్తుడు ఆయన యహోవ దేవుని భక్తుడు అని పాత నిబంధన కాలంలో ఆయన యహోవ అంటే జీవం గల దేవుడు యహోవ అంటే జీవం దేవుడు కాబట్టి ఆ దేవుడే ఈ లోకానికి చెందుకొచ్చిండు అని ఎన్ని ప్రవచనాలు పలికిచ్చినా కానీ ఆయన గ్రహించకుండా ఇంకా ఆ దేవునికి విరోధంగా ఏసుప్రవే యహోవ అని ఆయన తెలి తెలియదానికి కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆయన చంపటమే ప్రాణధారంగా పెట్టుకున్నాడు అదే ఒక పనిగా పెట్టుకున్నాడు అలాంటి పౌల్ని దేవుడు ఒక సేవకుడు ద్వారా ఒక అది ఒక ఆయన ఆయన యొక్క జీవన విధానం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన మలుపులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అతను ధమస్కు పట్టణంలో శిష్యులు కొంతమంది దేవుని బిడలు అక్కడ దాచుకున్నట్టు ఆయనకు సమాచారం వస్తూ ఉంటాయి కాబట్టి ఆయన ఏంటంటే ఆ ఎంతో దైవభక్తి గలవాడు ఎంతో ఆసక్తి గలవాడు దేవుని భయం భక్తి గలవాడు ధర్మశాస్త్రాన్ని సున్నంగా చూసినవాడు అన్ని తెలుసు వాక్యం కాబట్టి సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు ఆయన కానీ ఆయనకి ఆ సత్యం అనేది ఆ ప్రవచనాలు ఉన్నాయి కానీ ఆ ప్రవచనాలు ప్రకారంగా ఆయనకి చెప్పి వివరించి చెప్పే ఎవరు కూడా అతనికి అక్కడ లేరు ఎందుకంటే యాజకులంతా పాలిటిక్స్ లాగా ఉన్నారు కాబట్టి ఎవరు స్వార్థం ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి అతనికి ఆ రీతిగా చేయలేకపోయినారు కాబట్టి ఆత్మీయ దశలో కూడా ఎంతో మంది మనం చూస్తున్నప్పుడు భయము భక్తి గల వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఉన్న చాలా తక్కువ ప్రోహి ప్రోత్సహించడం పోవటం వల్ల వాళ్ళకి సత్యమైన మార్గం చెప్పకపోవటం వల్ల తప్పుదోర పట్టించి దేవుడిదే కదని చెప్పి ఆ అదే ప్రకారంగా పోయి పాపంలో జీవించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ స్థితిలో ఉన్న ఆయన ఆ దమస్కు పట్టణంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక దర్శనం ఆయన మొదట అక్కడి నుంచి ఆయన లైఫ్ స్టార్ట్ అవుతుందని కాబట్టి దమస్కు పట్టణంలో అననియా అనే ఒక దేవుని శిష్యుడు ఉండేవాడు ఆయన కాబట్టి అననీయ ఎంతో ప్రార్థన పరుడు ఆయన పేరుకు అర్థం అననియో ప్రార్థన పరుడు అని అర్థం కాబట్టి అతను ఏరియాలో ఆయన ఎప్పుడైతే అడుగు అప్పుడు దేవుడే దేవాతి దేవుడు అతని దర్శనంగా ఉండటము తర్వాత ఆయన ప్రభుతో మాట్లాడటము ఆయన కళ్ళు తర్వాత అనన్య పోయి ప్రార్థన ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అక్కడి నుంచి ఆయన ఒక దర్శనం చూసి దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టుకున్నా చివరిగా ఆయన చెరుసేదం చేయబడేంత వరకు ఎప్పుడు కూడా వెనకంజి వేయలేదు సంపూర్ణంగా ఏసు ప్రభుని అతను స్టడీ చేసిండు ఏసు ప్రభు ఎట్లా జీవించిండో తన శిష్యుల్ని ఆయన శిష్యులుగా అడిగిన కొంతమంది చెప్పలేవాళ్ళు తనంతట తానే స్టడీ చేసి సంపూర్ణంగా ప్రభుని తెలుసుకొని ఆయన ఎట్లా జీవించిండో అదే జీవన విధానంగా ఆయన జీవించినట్టు మనం చూస్తాం అంటే ప్రభులు పోలి నడుచుకోవటం అంటే అది ఎంతో కష్టతరమైందని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ కష్టతరమైందే ఆయన ఉండొచ్చు కానీ ఆ ప్రభులు మన కొనసాగినప్పుడు నీకు ఎలాంటి కష్టం అనిపించదు అది మనకు కష్టం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏసు ప్రభులాగా జీవి దైవత్వాన్ని పొందుకోవాలంటే అంత ఈజీ కాదు కదా అంత సునాయసంగా రాదు ఏది కూడా కాబట్టి మనకు అన్ని ఒకసారి రావాలి అన్ని ఎట్లా కాలు అక్కడ అక్కడ దిగాలన్నట్టుకుంటుంది అనంట వైస్తవ జీవితం అరీతిగుంటే మనం ఎప్పుడు కూడా ప్రభులాగా ఉండలేము ప్రభువు ఎట్లా జీవించిండో నువ్వుని ఎట్లా జీవిస్తే గాని దాని ఫలం మన రుచి చూడలేమన్నట్టు కాబట్టి దొడ్డిదారిన పోయి మనము ఫలం పొందుకునేది కాదు రన్నింగ్ రేసులో కష్టపడి రన్నింగ్ చేసి వాడు శమటో వచ్చి పరిగెత్తేనే బహుమానం వస్తుంది సునాయసంగా కొన్ని బహుమానాలు అంత అన్నట్టు కష్టపడి పొందుకుంటేనే బహుమానాలు వస్తాయి కొన్ని కొంతమంది గిఫ్ట్లు ఇస్తారు ఏ కష్టపడకుండా గిఫ్ట్ ఇస్తే దానికి విలువ ఉండదు దాని విలువ తెలియదు నీకు అది ఎవడో కష్టపడి వాళ్ళు ఎంత కష్టపడి నీకు ఇస్తే దాన్ని వెలుగు పక్కన పడేస్తూ ఉంటారు కదా దాన్ని మంచిగా చూసుకోవడానికి చూసుకో అదే నీ అంతటా నువ్వు కష్టపడి మంచిగా దాన్ని ఎంతో ప్రయాసపడి నువ్వు పొందుకుంటే దాన్ని అరమర్లను సోకిస్తూ పెడతావు దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తావు అన్నట్టు కాబట్టి సేవా జీవితంలో కూడా క్రైస్తవ జీవితంలో కూడా ప్రభువు లాగా అంతకుముందు బహుశా ఒక సిక్స్ మంత్ కింద అన్న చెప్పింది క్రీస్తు వాళ్ళ జీవిస్తకు మనం వెళ్ళప్పుడు మనం సిద్ధంగా ఉండాలని ఉంది ఏకైశ రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యయంలో చూస్తాం క్రీస్తు క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం మారాలని కాబట్టి ఆయన స్వరూపంలోకి మనం పోవాలంటే అంత సునాయిసం కాదు కాబట్టి దానికి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి ఎన్నో హెచ్చుతగ్గులు ఉంటాయి అవన్నీ పాటించుకుంటూ మనం ముందుకు పోతే గాని ప్రభు ఆయన సన్నిధికి మనం చేరలేం ఆయనతో మనం ముఖాముఖిగా మనం మాట్లాడలేం ఒక సిఎను పర్వతం మనం కాబట్టి వీళ్ళంతా కూడా ఆయన ఆయన స్వరూపంలోకి మార్చబడ్డ వాళ్ళు శిష్యులంతా కూడా ఒకసారి మార్చబడలేదు క్రమేణ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని అట్లా ఆ గురిని పట్టుకొని ఆ మార్గాన్ని పట్టుకొని వాళ్ళు పోతా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైన ఎన్ని సమస్యలు ఎన్నో వాళ్ళ సేవలు చంపనీకి వచ్చినా కానీ అన్నిటిని భరించి ఆయన నామం నిమిత్తం ఓర్చుకొని సహించి ఆ లెవెల్కి వాళ్ళు వెళ్ళిపోయినారంటే ఆ జీవితం జీవించగలిగేయాలంటే ఎంతగా మనము త్యాగం చేసుకోవాలనే విషయం అక్కడ ఇక్కడ పౌలు ఒక విషయం కానీ జ్ఞాపకం చేస్తాడు అయితే ఆయన ఆయనను పోలి నడుచుకోవటం అనేది కాబట్టి పౌలు ఎప్పుడైతే ఆ దర్శనం చూసిండో అప్పటి నుంచి ఆయన ఏసే దేవుని కుమారుడి ప్రకటించడం అప్పుడు ఆయన కన్నులు తెరవడటం అనన్య అనే ఒక వ్యక్తిపై ప్రార్థించటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి దేవుడు కూడా కొంతమందిని అక్కడక్కడ పెడతా ఉంటాడు చూడండి అది అనన్య గురించి చెప్పాలంటే ఆయన ఏరియాలో ఏ ఎవరు కూడా అడుగు పెట్టడానికి వీలేదన్నట్టు కాబట్టి ఆయన పౌలు జీవితము ఒక దుష్టత్వం కలిగిన జీవితం ఉండి ఆయన సౌలుగా ఉన్నప్పుడు కానీ ఆయన ఏరియా మొత్తము ఆయన ప్రార్థంతో నీ ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు అంటే మన మన మన ప్రాంతంలో కానీ ఒక ప్రాంతంలో దేవుని పెట్టినప్పుడు నీ ఏరియాలో నీ ప్రార్థం ద్వారా దాని ప్రొటెక్షన్ తెచ్చుకోవాలా మనము ప్రతి నువ్వు ఏరియా ఏ ఏ స్థలంలోనూ ఉండొచ్చు ఏ ఏరియాలోనూ ఉండొచ్చు ఏ గల్లీలోనూ ఉండొచ్చు ఏ వీధిలోనూ ఉండొచ్చు కానీ నీ ప్రాంతాన్ని నువ్వు నీ కంట్రోల్ తీసుకోవాలా నువ్వు నీ నువ్వు నివసించే ప్రాంతాల్లో ఏ సైతాను శక్ ఉండడానికి వీలేదు నీ ప్రార్థన ద్వారా కొంతకాలం వెళ్ళగొట్టగలవు నీ ప్రార్థన ద్వారా కొంతకాలం మనకు రక్షణ నడిపించగలవు వాళ్ళ మార్పు చెందగలరు ఒకవేళ నువ్వు సువార్తలో చెప్పకపోవచ్చు కానీ ఎవరొక్కడి వాళ్ళు మార్పు చెందుతరు కేవలం మన ప్రార్థన వల్ల అట్లా దేవుడు ఆ రీతి గొప్ప కార్యాలు చేసేవాడు కానీ ఆయన ఆయన ఏంది ఆర్మీ తీసుకున్న అధికారం ఆయన ఎప్పుడైతే ఆ దమస్క పట్టణంలో అడుగుపెట్టిందో అప్పుడు ఆయన దేవుడి అతను దర్శించటం చూడండి అది అది చాలా ఆశ్చర్యం కదా ఏ సైతాన్ని ఒకసారి ఒక ప్రాంతంలో పరిచయకు వెళ్ళినప్పుడు ఆ పాస్టర్స్ చెప్తున్నారు ఆ సంఘంలో ఉన్న పాస్టర్స్ చెప్తున్నారు చాలా మంది ఆ ఊర్లో మంది పాస్టర్స్ ఉన్నారు ఐదు సంఘాలని ఆ పాస్టర్స్ అయితే ఆ ఐదు సంఘాలు ఒకరికొకరు సంబంధమే ఉండదు అన్నండి అలాంటి టైంలో వాళ్ళకి ఐక్యత లేదు ఒక విల్ అనేది లేదన్నట్టు కాబట్టి ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నాను కాబట్టి అట్లా ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి చర్చలు ఏమన్నా ఏ డిమానేషన్ కావచ్చు ఏమన్నా కానీ వారం ఒకటే అందరూ ఎంబడించేది ఏ స్ప్రబుని కాబట్టి ఐక్యత కలిగి సమాధానం కలిగి ఒకరినొకరు మీరు సపోర్ట్ చేసుకుంటూ సేవలో ముందుకు కొనసాగిపోవాలి నీ సేవ నా సేవ కానీ వ్యక్తిగతంగా ఏ రీతిగా మీరు ఉంటే ఇతరులకు ఎట్లుంటది వీళ్ళకి వీళ్ళకే ఐక్యత లేదు వీళ్ళు వీళ్ళు ఏం చెప్తారు మనుషులకి ఏం చెప్తారని ఒక మీద ఒక నెగిటివిటీ ఉంటుంది కాబట్టి అట్లా ఉండొద్దని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు స్పందించడం వాళ్ళతో మాట్లాడట వాళ్ళందరూ కూర్చొని అట్లా కొంతకాలం ఒక వన్ ఇయర్ జరిగింది అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఆ పాస్ లో మా ఊర్లో మా ప్రాంతంలో భయంకరమైన దయ్యాలు ఉన్నాయి మంత్రాలు చేస్తా ఉన్నారు చాలా మంది చనిపోతున్నారు నెలకు చనిపోతున్నారు అని వాళ్ళు చెప్తుంటే ఏమైపోయిందంటే నాకు కొద్ది ఎడిటేషన్ అనిపించింది ఒక దేవుని సేవకులు ఈ రీతికి చెప్పగలరా చెప్తారా అని అంటే దేవుడు ఎందుకు దేవుడు మా మా పట్టణాన్ని కాపాడలేకపోతున్నాడు ఇట్లా ఎందుకు జరుగుతుంది బ్రదర్ దీని గురించి మేము ఉపవాస దినం ప్రకటించాలా తర్వాత మేము ప్రార్థన చేయాలా అది అమాస రోజే పబ్లిక్ మీటింగ్ పెట్టాలని ప్లాన్ చేసింది ఆ మీటింగ్ నన్ను ఆహ్వానించి రమ్మని పబ్లిక్ మీటింగ్ వాకింగ్ చెప్పని వీధిలో అంత పెద్ద పబ్లిక్ మీటింగేం కాదది కాబట్టి ఆ ఊరు సెంటర్ లో పెట్టింది ఒక త్రీ డేస్ మీటింగ్ స్పీకర్ గా బిల్చి ను నువ్వు చెప్పాల వాక్యం అని సరే నేను ఏం చెప్పాలా తర్వాత ఒక రోజు నీకు జ్ఞాపకం ఉంది మన బ్రదర్ సిస్టర్స్ లో నేను ప్రార్థన చేసిన ప్రభావా ఏ వాక్యం చెప్పాలా అన్నప్పుడు బైబుల్లో ముగ్గురు అనాయిల గురించి ఉంటది బైబుల్లో ముగ్గురు అనాయి అని ఈ ముగ్గురు అనాయిల గురించి నేను ఒకసారి అన్న చెప్తుంటే నేను వాక్యం ఎందుకో దేవుడు ఆ వాక్యం జ్ఞాపకానికి అయితే నేను అప్పుడు ప్రార్థన చేసిన నేను సిద్ధపడిన వాక్యము తర్వాత ఈ వాక్యం మొదట నాకు అనిపించింది ఇది చెప్పాలని చెన్నై నుంచి ఇద్దరు పాస్టర్స్ ఇచ్చినారు పెద్ద పెద్ద పాస్టర్స్ వాళ్ళు అంత పిహెచ్డీలు చేసిన వాళ్ళంతా అన్ని చివర వాళ్ళు వాళ్ళకి రెవరెండ్ అనే ఏది ఉంటాయి కదా వాళ్ళకి కొన్ని బిరుదులు ఉంటాయి వాళ్ళందరూ వచ్చిన్నారు అక్కడ అయితే నేను ప్రార్థన చేసుకొని ఇంకా స్టేజ్ మీద కెక్కి వాక్యం చెప్తున్నాను అయితే ఆ టైంలో దేవుడు ఈ ఈ ఆ యొక్క ప్రార్థన పర్పస్ ఏంది మీరు అన్నప్పుడు మీరు చెప్తున్నారు ఈ రీతిగా అమాస రోజు మా చాలా మంది మంత్రాలు చేస్తున్నారు మాకు అవి కనిపించినాయి అని చెప్తున్న చనిపోతారు మీరు అనుకుంటున్నారు కదా మరి దీని మే నుంచి మీరు విజయం పొందాలంటే మీరు ఏం చేయాలా కాబట్టి మీరు ఐదు మంది పాస్టర్స్ అంటే ఒక్కడు ఒక దేశాన్ని కాపాడాల బైబిల్ ప్రకారంగా టూ నేషన్స్ అని ఉంది బైబిల్ ప్రకారంగా రెండు రెండు రెండు జనములు రెండు రాజ్యాలు నీ గర్భంలో నేని అక్కడ ఉంది చెప్తాడు అక్కడ దేవుడు ఒక్కరో ఒక దేశం అన్నట్టు ఒకరొక రాజ్యం అన్నట్టు అట్లే ఐదు మంది పాస్టర్స్ ఉన్నారు కానీ మీ ఏరియా మీ ఏరియా మీరు కాపాడుకోలేరా మీ ప్రార్థన వాటిని కాపాడుకోలేరా కాబట్టి అని చెప్తూ అననియ గురించి ఈయన ప్రార్థన పడడం కాబట్టి ఈయన ఏరియాలో సౌన్ లాంటి వాడు అడుగు దేవుడే దర్శించడు కాబట్టి ఆయన ప్రార్థన జీవితం ఎట్టుందని ఒక క్లుప్తంగా ఒక పదిహేను నిమిషాలు ఆయన ఆ వాక్యం ఒక సారాంశం నేను చెప్పినప్పుడు వాళ్ళందరూ ఎంతగానో వాళ్ళు ఆసక్తితో వింటున్నారు వాక్యం అక్కడ అంటే అలాంటి ప్రార్థన జీవితం నీకు లేకపోతే నీ ప్రాంతం ఎట్లా కాపాకగలవు నువ్వు ఒక సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు అది ప్రతి ఒక్కరు వర్తిస్తుంది చెప్పే కూడా వర్తిస్తుంది వాక్యం కాబట్టి ప్రార్థన జీవితము మనకు లేకపోతే ఏ రీతిగా నువ్వు సేవా జీవితంలో కొనసాగాలో అనేది కొంత వాక్యం వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో వాక్యం అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు వయసులో చాలా పెద్దవాళ్ళు కాబట్టి పౌలు జీవితంలో ఎలాంటి మార్పు చెందింది అంటే ఒక దైవ జీవుడు ప్రాధాన్య జీవితం వల్ల ఒక గొప్ప దైవ జీవుడు రావాల్సి ఇచ్చింది కాబట్టి అలాంటి అట్లా ఆ వాక్యం అట్లా పోల్చుకొని ఆ రీతిగా మనం దాన్ని మన జీవితాలు అలాంటి కార్యాలు మనం చూడలేమా అనిపించింది నాకప్పుడు ఆ వాక్యం ధ్యానిస్తుంటే కాబట్టి అట్లా వాళ్ళని రెచ్చగొట్టిన పరిశుధాత్మడు దేవుని ఆత్మకు రెచ్చగొడుతు ఒక దశలో రోషంతో చెప్పినప్పుడు మీరు ఒక అననీయులాగా తయారు కావాలా నువ్వే నీ ఏరియాకి నువ్వు ఒక ఎక్కడెక్కడ ఊర్లు చచ్చిరావు నువ్వు ఒక అననీయ నీ జీవితం ఎట్లు అననీయ జీవితం ఎట్లు ఎట్లా ప్రార్థన చేసిండు అట్లా నీ ఏరియాకు అట్లా ప్రార్థన చేయాలా ఇక మీద మంత్ర శక్తులు వస్తుంది దయ్యాలు వస్తుంది నా మీద వచ్చి మా దేశాన్ని మా మా ఊరిని ఇట్లా చేస్తాని చెప్పడానికి వీలేదు వాటిని నువ్వు వెళ్ళగొట్టాలా అనే విధానాలు మనం నేర్చుకున్న ఈ సత్యలు ఆ సంఘానికి బోధించడం జరిగింది చాలా మంది స్పందించింది తర్వాత ఆ వాక్యానికి వాళ్ళు విజేత చూపించింది అయితే ఎందుకు నేను నేను చెప్తున్నా అంటే ఏసు ప్రభు మాదిరికరమైన జీవితము జీవించాలా అది చాలా కష్టతరమైందని మనకు తెలుసు అది కానీ ఆయన వెంబడించినప్పుడు ఆయన నడిపించేది కదా ఇది అరణ్య మార్గం ఏసు ప్రభు ఒక మనిషి రూపంగా వచ్చినప్పుడు ఆయన జీవితం జీవించిందో నువ్వునే అట్లా ఆయన ఒక మాదిరి ఆయన కాబట్టి పౌలు ఏమంటున్నాడు నేను క్రీస్తుని పోని మీరు నన్ను పోని అంటే ఏసు ప్రభుని పోని పౌలు నడుచుకున్నప్పుడు పౌరులను పోలి ఆ సంఘం నడుచుకోవాలా అని అని పిలుపునిస్తున్నాడు అంటే అక్కడ ఏం అర్థం చేసుకోవాలా అంటే పౌలు ఏసు ప్రభుని పోలి నడుచుకున్నాడు అంటే అప్పుడు మిగతా వాళ్ళు ఎన్నకున్న వాళ్ళకి ఏం అర్థం కావాలంటే పౌలు ఏసు ప్రభు పోలి నడుచుకున్నప్పుడు పౌరు నేను కూడా ఎందుకు జీవించకూడదు నేను కూడా పౌరులు లాగా ప్రభుని ఎందుకు నడుచుకోకూడదు అనే ఆ తాత్పర్యం రావాలా ఆలోచన మనకు రావాలన్నట్టు కాబట్టి ఇలాంటి జీవితం జీవించాలంటే మన మనం చూస్తున్నాం గత కొన్ని వారాల నుంచి నాజీలు చేయబడ్డ జీవితం అని అలాంటి జీవితంలో త్యాగపరుతున్న జీవితం కదా అలాంటి జీవితం జీవించాలంటే ఎంతో త్యాగం చేసుకోవాలా త్యాగం చేసుకోకపోతే ఏది రాదన్నట్టు కాబట్టి ఆత్మీయ జీవితంలో ఇదొక అరణ్య ప్రయాణం ఈ అరణ్య ప్రయాణంలో ఐగుప్తు నుంచి ఇస్త్రాలు బయలుదేరినప్పుడు కారానికి వాళ్ళంటే ఎన్ని అవంతరాలు ఎదురైనాయి వాళ్ళకి ఎన్ని ఎన్ని శోధనకి ఎదురైనాయి ఎంతగా వాళ్ళు దేవుని శోధించినారు ఎంతగా దేవుని ఇస్కించినారు వాళ్ళకి ఎన్ని శ్రమలు పట్టరు వాళ్ళు అలాంటి ప్రయాణంలో మనం పోతున్నప్పుడు మనకు కూడా ఎన్నో అవంతరాలు ఎదురవుతా ఉంటాయి కానీ ప్రతి దాని మీద మన విజయం పొంది ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలి అనేది దేవుని మార్గం అయితే పౌలు అట్లా జీవించి ఎన్నో ఎంతగానో సేవ చేసిన తన పరిచర్యలు ఎంతో మంది ప్రభు చెంత అయితే అదే మాదిరిగానే అపోస్తులందరూ కూడా శిష్యులు పేతులు కూడా ఆ విషయం కాబట్టి ఇవన్నీ ఎందుకు ప్రభు మనకు అవి జ్ఞాపకం రాబోయే దినాల్లో చాలా భయంకరమైన దినాలు కాబట్టి ఆయనలాగా ఏసు ప్రభు నేను చేయు క్రియలు నేను చేసిన వాటికంటే మీరు ఎక్కువ క్రియలు చేయగలరు అని ప్రభు చెప్తారు కదా అంటే ఎందుకు అంతగా ఆయన ఆయన ఎక్కువ చేస్తారని చెప్పింది అంటే మీరు ఆ రీతిగా నడుచుకుంటే మీరు చేయగలరు కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు అంటే చూపించడం ప్రతి దశలో ఏసు ప్రభుని ఆయన దైవత్వాన్ని చూపించడం కాబట్టి ఆయన ఎట్లా నడుచుకోవడం ఆ రీతి మనం నడుచుకుంటే ఆ ప్రిన్సిపల్ మనం పాటిస్తే సంపూర్ణంగా అది ఒకసారిగా నువ్వు పాటించలేవు నువ్వు ఒక్కసారిగా పది మెట్లు ఎక్కలేవు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ మనం ఎప్పుడైతే మనం పోతా ఉంటామో అప్పుడే మనం ఆ స్థితికి మనం ఎదగాలం అలాంటి కార్యాలు చేస్తూ ఒక టైంలో నాకు అనిపించేడు ఇట్లాంటి కార్యాలు జరగాల ఇట్లాంటి కార్యాలు జరగాల ప్రారంభిస్తే అద్భుతాలు జరగాల ప్రారంభిస్తే పరిశుధాత్మ అభిషేకం దిగాల అలాంటి థాట్స్ ఉండే ఒకప్పుడు ఇప్పుడు కాదు కానీ అది అట్లా ఒట్టిగా నువ్వు అనుకుంటే నువ్వు అట్లా వేసుకొని నమ్ముకున్నంత మాత్రాన ఆయన వాపిస్తం పొంది పరసాత్మ అభిషేకం పొందుకునేంత మాత్రాన కార్యాలు జరుగుతాయా అట్లా కాబట్టి వాళ్ళు ఎంతగా అపోస్తులు ప్రయాసపడితే అలాంటి అద్భుతాలు జరిగినాయి అట్ అప్పుడు అట్లా ఎవరైనా ఆలోచిస్తారా వాళ్ళ ప్రార్థన జీవితము ఎప్పుడు ప్రార్థనలను సామయం గడిపేటవాళ్ళు వాళ్ళు గృహంలో కొండల్లో పోయి ఉపాసనాల నుండి ప్రార్థన చేసేవాళ్ళు మినిస్ట్రీ కోసం కొంతమంది మినిస్ట్రీకి వెళ్తే కొంతమంది ఉపాసన నుండి ప్రార్థన చేసేవాళ్ళు అపోస్తులు కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ భూమి కూడా కంపించేడు కాబట్టి మనం ప్రార్థనలు కూడా అట్లాంటి అలా అలాంటి ప్రార్థన మనం చేస్తానుమా అంటే భూమి కంపించేంతగా ప్రార్థ భూమి కంపించడం వాక్యం అక్కడ అంటే వాళ్ళ ప్రార్థనలో ఎంత పవర్ ఉందన్నది అలాంటి శక్తి ప్రార్థనలు చేయబట్టే అలాంటి కార్యాలు జరిగినాయి అలాంటి కార్యాలు చేయాలంటే ఆ మాదిరి ఎవరు చూపించిండు ఏసుక్రభ చూపించాడు ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ శిశులను వీడి కొలిపి ఆయన పక్కన పంపించేసి గోడలో పంపించేసి ఏకాంతంగా గెస్తమైనకి వెళ్ళేవాడు లేక ఒలివ కొండకి వెళ్ళేటాడు ఏకాంతంగా ఆయన ప్రార్థన చేసేటాడు ఆ రాత్రి ఆయన ఆ చీకటి ఆ రాత్రి పోయి ప్రార్థన చేస్తుంటే నిశ్శబ్దమైన ఆ స్థితి ఆ టైంలో ఆయన ప్రార్థన చుట్టూ శబ్దాలు ఆకాశము ఆ పైనుంచి ఆకాశం కనిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల నిశ్శబ్దమైన వాతావరణంలో ఏకాంతంగా పోయి తండ్రితో సమయం గడిపిండి అంటే రాత్రంత ప్రార్థించేవాడు పగులంతా ఆయన పరిచయం చేసి రాత్రంతా ఆయన దేవుడు ఏం బయలుపరిచిండో అవన్నీ బోధించేవాడు పరలోక రాజ్యం గురించి శిష్యులు ఏర్పరిచే విషయంలో ప్రతిదీ ఆ ప్రిన్సిపల్ ఏస్తు ఆ ప్రిన్సిపల్ అన్ని అప్పుస్తులు పాటించారు కాబట్టి అంత గొప్ప కార్యాలు చేయగలిగినారు దానికి దానికి ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆ రహస్యం ఏంటంటే సత్యం ఏంటంటే అది అవేమి చేయకుండా కార్యాలు జరగవు కాబట్టి ఇలాంటి సత్యాన్ని మనుషుల్లోకి తీసుకుపోవాలంటే ఎంతో శక్తివంతంగా నీ నువ్వు నువ్వు అధికారం పొందుకు ఉండాలా కాబట్టి ఆయన అధికారం మనకి ఇచ్చిండి కరెక్టే కానీ పవర్ శక్తి కూడా అవసరమే కదా అధికారం అంటే సరిపోద్దా పవర్ కూడా కావాలా కాబట్టి ఇదంతా ప్రభు రావాలి కదా కాబట్టి క్రీస్తుకు మాదిరి అంటే ఏస్తు ప్రభు ఎట్లా మాదిరికరంగా జీవించిండో మనకి ఆ రీతిగానే అపోస్తులు కూడా అట్లా ఇది అపోస్తుల కాలం ఆ కాలంలో జరిగింది అపోస్తుల కార్యాలు ఎట్లా జరిగినాయో ఈ చివరి కాలంలో మన మినిస్ట్రీలో మన అందరి సేవలో ఆ కార్యాలు జరగాల అంటే ఏసు ప్రభుక ప్రిన్సిపల్ ఆయన సంపూర్ణంగా పోలి మనం నడుచుకున్నప్పుడే కానీ అలాంటి కార్యాలు మనం చేయలేం లేకుంటే అసాధ్యం అన్నట్టు చెప్పి మనం వస్తూ ఉంటాం కానీ కార్యాలు జరగమన్నట్టు కాబట్టి పేతులు కూడా ఒక విషయాన్ని అక్కడ చేస్తున్నాడు చూడండి పేతులు రాసిన మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక రెండో అర్థం ఇరవై వచ్చినంలో ఇందుకు మీరు పిలువబడితే కాబట్టి మన పిలుపు ఎందుకు మనం పిలబడ్డం ఇందుకు క్రీస్తుని పోలి నడుచుకున్న ఆయన చేసిన కార్యాలు ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలు అది మనం సవాలుగా తీసుకోవాలా అది ఒక మాదిరిగా తీసుకోవాలి మీరు సవాల్ అనుకుంటారు ఎగ్జాంపుల్ అనుకుంటారు లేక మాదిరికా అనుకుంటారు ప్రభు కొరకు రోషంగా అనుకుంటామో ప్రతి ఒక్కరూ మనం తీసుకోవాలి ఇక మీదట చూడండి ఇందుకు మీరు పిలువబడితేరి కాబట్టి మన పిలుపు అందుకొరకు ఈ లోకంలో దేవుడు అందరూ పిలిచింది ఈ లోకంలో దేవుడు అందరూ పిలిచిండు పిలవబడ్డవాడు అనేకులు ఏర్పరచేవాడు కొంతమంది ఆ కొంతమందిలో నువ్వు నేను ఉండాలా ఎట్లా ఉండాలా ఆయన కొరకు రోషం కలిగి కాబట్టి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన బాధపడి మన కొరకు మన ఎవరి కొరకు బాధపడుతున్నాను ఈ లోకంలో ఆయన మన కొరకు బాధపడి తర్వాత మీరు తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను మాదిరి ఆయన అడుగు జాడల్లో ఏసుక్రవెట నడుచుకున్నా అదే అడుగులో అడుగు వేసుకుంటూ నువ్వు పోతే గాని మనం అట్లా అలాంటి పరిచర్ మనం చేయలేమన్నట్టు అది అపోస్తులు గ్రహించింది ఆ ప్రిన్సిపల్ వాళ్ళు పాటించారు కాబట్టి గొప్ప కార్యం జరిగింది అపోస్తులు కార్యాలను ఎందుకు రాబట్టి బైబుల్ అంటే అలాంటి కార్యాలు ఈ సృష్టిలో వాళ్ళు చేసిన గొప్ప కార్యం కానీ ఈ చివరి యుగాంతములందు అంతకు మించి కూడా మనం కార్యాలు చేయగలం విశ్వాసంలో మనం ఆ రీతిగా ముందుకెళ్తే కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మార్పులు రావాలా మన ప్రార్థన జీవితంలో కూడా మార్పులు రావాలా ఆ రీతిగా మనం మార్పులు జరిగి ఆ ప్రిన్సిపల్ ఎప్పుడైతే మనం పాటిస్తామో అది దానికి తగిన ఫలం ఖచ్చితంగా మనం పొందుకోగలం ఎందుకంటే అపోస్తులు చేసింది ఆ రీతిగా కాబట్టి ఏసు ప్రభు లాగా జీవించాలంటే చాలా కష్టం కానీ ఒకసారి అడుగులు అడిగేసుకుంటే మనం పోతా ఉంటే ఏమవుతుందంటే అది సంపూర్ణంగా మనము పట్టుకొని పోగలం ఆయన ఆయన నేను పట్టుకుంటాడు ఏసుప్రభు దగ్గరికి పేతురు వచ్చిండు సముద్రం మీద నడుచుకుంటూ పోతా ఉన్నప్పుడు ఓడలో ఆయన ఒక ఒక సముద్రం మీద నిలబడి ఉంటాడు ఏసుప్రభు వీళ్ళు ఓడలో ఉంటారు ఏసుప్రభు అంత దూరాన్ని ఉన్నప్పుడు పేతురు శిష్యులు ఇంత దూరాన్ని ఉన్నప్పుడు ఏసుప్రభుని చూసి భయపడతారు వాళ్ళు అయ్యో భూతమైన భయపడ్డప్పుడు ప్రభు అంటాడు నేనే ప్రభా నువ్వే అయితే నీళ్ళ మీద నడిచి నీ అధికారం ఈ ప్రభు ఆయన ఏం చేసిండు అధికారం ఇచ్చా లేదా సెలవు లేదా రమ్మని చెప్పిండు ఆయన చూడండి ఏసు ప్రభు దగ్గరకు రావాలంటే ఆయనను కలుసుకోవాలంటే నువ్వు ఇక్కడ ఉన్నావు ఆయన అక్కడున్నాడు ఆయన అక్కడ ఉండడు ఆయనను నువ్వు కలుసుకోవాలంటే నీ మధ్యలో ఏముంది సముద్రం ఉంది ఒక అఘాధం ఉంది ఒక లోయం ఉండొచ్చు లేక ఒక అరణ్యం ఉండొచ్చు ఆయన రమ్మని సెలవిస్తున్న ఆయన ఆయన మాట ఆయన మాట శాసనం ఆయన మాట సెలవించినప్పుడు నువ్వేం చేయాల ఆ మాటను పట్టుకొని ఆయనను పోలి ఆయన చూస్తూ మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు ఆయనను సంపూర్ణంగా చేరుకోగలం కానీ పేతురు ఏం చేసింది అక్కడ ఆయన చేరుకోవాలంటే ఆయన పోలు నడుచుకోవాలంటే అక్కడ ఏం జరిగింది అక్కడ పేతురు ముందుకెళ్తున్నాడు నడుచుకుంటూ పోతున్నాడు కొంత దూరం పోయిండు తర్వాత సముద్రం మీద గాలిని దూసిండు అక్కడ తుఫాను గాలి దూసిండు భయపడి అప్పుడు విశ్వాసంతో నడిచిండు కొంత దూరం పోంగా అయ్యో సముద్రమే నడుస్తున్నానా అని గాలిని భయపడ్డప్పుడు ఆ నీళ్లు చూసి ఆ సెంటర్ మధ్య భాగానికి వచ్చినప్పుడు ఆయన భయపడిపోయి కొంత అవిశ్వాసం పెట్టిండు కొంత సందేహపడింది ఆయన అప్పుడు మునిగిపోతుంటే అప్పుడు ఏసు ప్రభు తను చేపెట్టుకొని పైకి లేపుతాడు అప్పుడు ఏసు ప్రభు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అవిధేయత అంటు అవిశ్వాసం అంటే అవిధేయత కొంత అవిధేయత అన్నట్టు మనలో కొంత అవిధేత కొంత విధేయత అంటున్నాడు సంపూర్ణంగా విధేయతగా ఆయన చే అప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు నీళ్ళ మీద ఉన్నవా భూమి మధ్యలో ఉన్నవా సముద్రమే నడుస్తున్నావా ఏం నడుస్తున్నది నువ్వు చూడవు ప్రభుని చేపు నువ్వు ఏ స్థితి ఎట్ట నడుస్తున్నావో నీకు అర్థం కాదు ఎప్పుడైతే నువ్వు ప్రభుని చూడటం పక్కన పెట్టి ఎప్పుడైతే నువ్వు అటు చూస్తావో అప్పుడే నువ్వు ముని అప్పుడు నువ్వేముంది ఎక్కడో ఆకాశంలో నువ్వు ఎక్కడ ఉన్నట్టు అంటే నీ స్థితి ఎక్కడో పెడతాడు దేవుడు అమ్మ ఇది ఇంత ఇట్లా ఉన్నాయి అన్నప్పుడు అమాంతంగా నువ్వు కింద కాబట్టి ఆయన మార్గంలో ఆయన విధానంలో నడవాలంటే అంత ఈజీ కాదు కానీ ప్రభుకు సమస్తం సాధ్యం నువ్వు నమ్మితే నీకు సమస్తం సాధ్యం కాబట్టి అలాంటి మాదిరికమైన జీవితము దేవుడు మనకి మనం ముందు ఉంచి వెళ్ళిపోయిండు ఆయన ఆయన యేష్ ప్రభు ఒక మాట చెప్తా ఉంటాడు చూడండి అక్కడ ఆయన అడుగు జాలను ఆయన మనకు మాదిరి ఉంచిపోయింది తర్వాత మొదటి యోగ నచన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చిన ఒకసారి మనం చూసినప్పుడు ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునే ప్రతి అంటే ఏసు ప్రభులో మన నిలిచి ఉన్నాం నేను ప్రభులోనే ఉన్నాను నేను ప్రభులోనే జీవిస్తాను అని మనం అనుకున్నప్పుడు అలాంటి విశ్వాసాలు మనకు కలిగి ఉన్నప్పుడు అలాగ నడుచుకున్నవాడు ఎలాగ నడుచుకున్నాడు ఆయన ఎలాగ నడుచుకున్నాడు అలాగే నేను తను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు చూడండి ఆయన ఎట్లా నడుచుకున్నాడు అట్లనే నడుచుకోవాలంటా అంటే ఆజ్ఞాది కాబట్టి మనం ఎందున్నామని దీని వల్ల తెలుసుకొని అంటే ఇది ఒక టెస్ట్ అన్నట్టు మనం నిజంగా ప్రభు ఎందున్నామా అనేది అప్పుడే తెలుసుకుంటామంట అందుకు విశ్వాసమైన జీవితంలో మనం వెళ్ళేటప్పుడు నీ నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసంతో నువ్వు కొనసాగించాలి నువ్వు ఏమనర్జీ నువ్వు సేవకు నువ్వు నువ్వు ఉద్యోగాన్ని పోతే ఎక్కడికైనా పోయి విశ్వాసంతో నమ్మకంతో ప్రభు మీద ఆధారపడి మనం ఎప్పుడైతే మనం పోతామో అప్పుడే మనం కార్యాలు చూడగలం లేకపోతే అసాధ్యం విశ్వాసం లేకుండా నువ్వేం కార్యాలు చేస్తావు ఆయన అవిశ్వాసం ఉన్న చోట కార్యాలు చేయలే అవిశ్వాసానికి కూడా నేను ఆశ్చర్యపోయండి కొంతమంది అవిశ్వాసానికి ఆశ్చర్యం అనిపిస్తుంది ఏం బ్రదర్ మీరైనా మాట్లాడేది మీరు దేవుని సేవకులు మీరైనా మాట్లాడేది అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ మా మా దేశం మీద మా ఊరి మీద ఎట్లా వేస్తుండ అని అరే మీకు కొంచెం జ్ఞానం ఉందా మీరేనా అట్లా మాట్లాడేది అంటే అట్లా అది అవిశ్వాసమా కాదా అంటే నువ్వు ఏమి చేస్తున్నావు అనేది అక్కడ అర్థమవుతా ఉందన్నట్టు చూడండి అయితే ఆ రీతిగానే యేసు ప్రభును వెంబడించే వాళ్ళు ఎట్లుండాలంట అపోస్తులు ఎట్లా వెంబడించి ఏసు ప్రభు ఏం చెప్పింది అక్కడ మత్సు వార్త పదహారు అధ్యయనం ఇరవై నాలుగు అప్పుడు ఏసు తన శిష్యులను చూసి ఎవరైనాను నన్ను వెంబడింపగరని ఎడల క్రీస్తు అడుగు జాడలో ఎవరైనా నడుచుకుని గురి అది ఎవరైనా చెప్పే నేను కావచ్చు వినే మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు నేను నడుచుకుంటాను అని తీర్మానించుకొని ఆయనకు రోషం కలిగి మనము ప్రభులాగా జీవించాలా నా ప్రభు నాకు మాదిరి నా తండ్రి నాకు మాదిరి నాకు ఆయన మాదిరించుకోండి నేను నడుచుకుంటా అని అపోస్తులు దానికి రుజువు దానికి నిదర్శనం మనం ఎందుకు నడవకూడదు మనం ఎందుకు జీవించకూడదు మనం ఎందుకు చనిపోయిన లేకపో మన ఎందుకు ఇలాంటి కార్యాలు జరుగుతాయి ఇన్స్టెంట్ హీలింగ్స్ ఎందుకు మనం మనం ప్రార్థిస్తే జరుగుతలేదు కానీ హీని మన మన గ్రూప్లో చాలా మందికి ఆ గిఫ్ట్స్ ఉన్నాయి చాలా కార్యాలు జరిగినాయి మేము ఆ ట్రైబుల్స్ వెళ్ళినప్పుడు కూడా రీసెంట్గా కొన్ని గ్రామాలు పోయినప్పుడు ఇనిస్టెంట్ హీలింగ్స్ జరిగినాయి కాబట్టి అలాంటే అంటే ఒక అది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఆ విధానాలు కాబట్టి అత విశ్వాసంతో పోవాల అనుమానించొద్దు కాబట్టి మన గ్రూప్ చాలా మందికి అనుమానాలు ఉంటాయి అది మీరు భరించాలా నీకు దేవుడు అభిషేకం ఇచ్చిండు దేవుని పవర్ ఇచ్చిండు దేవుని అగ్ని నీ ఉంది కానీ నువ్వు ఒక మంత్రాలు చేసిన వాళ్ళ దగ్గరికి ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకి నువ్వు పోయి ప్రార్థన చేయడానికి నువ్వు నీ విశ్వాసం ఎక్కడుంది నీ నీ జీవన విధానం నువ్వు దేవుని వాక్యంలో నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావు అనేది అర్థమవుతా ఉంది చాలా మంది భయపడతారు హీలింగ్ ప్రేజ్ మీరు భయపడతారు చాలా మంది సరే ఒకటి ఏంటంటే నీకు ఆ ప్రేరేపలు ఉండాలా వీళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేయాలా లేకుండా లేదని మనం చూడాలి అది కూడా కాబట్టి అన్న చెప్తూ ఉంటాడు కదా ఎవరి మీద పడితే వాళ్ళు చేయలేదు అని చెప్పాలంటే ఆయన ఏ కాన్షియస్ లో చెప్తున్నాడు ఎందుకు ఆ మాట చెప్పినట్టు చాలా మంది దాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు అంటే ఎందుకు చేయొద్దు అని చెప్పనంటే కొంతమంది దేవుని అభిషేకం లేని వాళ్ళు పోయి అలాంటి వ్యక్తుల మీద ప్రార్థన చేస్తే నువ్వు చాలా బాధపడతావు నీకు చాలా ఇదవుతుంది చెప్పి ఆ సందర్భంలో చెప్పి ఆయన డైరెక్ట్ చెప్పలేదు అది మనం అర్థం చేసుకోవాల స్పిరిచువల్ లెవెల్లో కాబట్టి ఎందుకని చెప్పంటే అన్న చేయొద్దనడు చేయుద్దనుడు కాబట్టి నేను చేయి బ్రదర్ మరి రోగం ఎట్లా పోతుంది అంటే నేను చెప్పేది ఏంటంటే ఇన్ని ఒకసారి పోయి చేయబట్టి చెప్పేది కాదు కదా అంటే నువ్వు ప్రార్థనలు చేస్తే దేవుడు అలాంటి కార్యాలు చేయడం సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ చేయి ప్రార్థన చేయడం ముందుకు వస్తే నువ్వు వెనకపోతున్నావు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీ విశ్వాసం ఎక్కడ నీరో కొంచెం భరించాలను దేవుని కార్యాలు మనం చూడగలగాలంటే అలాంటి విధానంలో మనం ముందుకు పోవాలా ఒకవేళ నీకు దేవుని ఒక దశలో శక్తి సరిపోదు ఒక దశలో కొంతమంది ప్రార్థనిస్తే నీ బాడీ మొత్తం నీరసం అయిపోతావు ఒక దశలో ఒక ఇళ్ళల్లో పోయి ప్రార్థన చేస్తుంటే కాళ్ళు మొత్తం పడిపోయినట్టు కాలు మొత్తం ఏదో చచ్చు పడ్డట్టు అనిపిస్తూ ఉంటుంది కొంతసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతూ అంటే అప్పుడు అనిపించాలా నా ప్రార్థాన్య శక్తి సరిపోతలేదు కాబట్టి ఇంకా నాకు శక్తి కావాలి ప్రభావ అంటే ఆ ఆ అనుభవాలు పోతుంటే ఏమవుతుందంటే నువ్వు ఇంకా దేవుని శక్తి పొందడానికి ప్రయాసపడుతున్నావు ఆ లెవెల్లో మనం దాన్ని ఆలోచించి మనం అర్థం చేసుకో ముందుకు పోవాలా కాబట్టి భయపడడానికి వీల్లేదు నువ్వు భయపడ్డవంటే నువ్వులో అభిషేకం వ్యర్థమైపోతున్నట్టు అర్థం చేసుకోవాలా అందుకే నన్ను వెంబడింపగరేడాల తను తాను ఉపేక్షించుకొని తన శిరువుని ఎత్తుకుని వెంబడించాలా ప్రతి ఒక్కరూ తన శిలువును ఎత్తుకుని వెంబడించాలా నీ భారం ఏముందో దాన్ని పట్టుకొని వెంబడించాలా ఏసుప్రభు శిలువ మరణం ఆయన ఎట్లాంటి సిలువ మోసుకుంటూ ఆయన లోక పాపాన్ని మోసిండి ఆ మీద ఆ సిలువ ఈ లోక పాపానికి సాదృశ్యం ఆ సిలువును మోసుకొని సంపూర్ణంగా త్యాగం చేసుకోవాలంటే ఆ రీతిగా చేయబట్టే కాబట్టి ఈ లోకానికి రక్షణ ఇచ్చింది కాబట్టి దేవుడు ఆయన మాదిరిగా జీవించాలంటే ఈ లోకంలో ఉన్న పాపం నుంచి మనుషులు విడుదల పొందాలంటే ఏసు ప్రభుని మాదిరిగా పెట్టుకొని ఆయన చేసిన పరిచయలో ఆయన చేసిన విధానంలో మనం పోగలిగితే గాని ఈ లోకానికి ఇక్కడ ఎంతో మందికి రక్షణ మార్గం రాదు కాబట్టి ఈ శిలువు మార్గం అనేది చాలా ప్రయాసంతో కూడింది అని కాబట్టి ఆయన మోసుకుంటూ అంటే ఆయన చెప్పే కొన్ని విధానాలు ఎట్టుంటాయి అంటే చాలా ప్రయాసంతో కూడి అనట్టు కాబట్టి శిష్యుని ఆదిత్య తరిపి చేసింది ఆయన ఒక్కసారిగా తరిపిది కాలే వాల ఆత్మీయ జీవితం ఒకసారి చూస్తే మనము ఏసు ప్రభు అహరోను కాకముందు ఆయనతో పాటు తిరిగి ఆయనతో పాటు సహవాసం ఉన్నప్పుడు వాళ్ళ జీవన విధానం ఎట్లుంది తర్వాత ఆయన ఆహోణం అయిపోయిన తర్వాత ఎరుసలము విడిచిపెట్టకుండా ఆ పస్కా పండుగ రోజు ఆ పెంతు పండుగ రోజు సారీ పెంతు పండుగ రోజు అందరూ పండుగ చేస్తూ ఉంటే వాళ్ళు పోయి ఏసుకో చెప్పిన వాగ్దానం కనిపెట్టుకొని నూట మంది పోయి ఆ మేడగది మీద ఎక్కి ప్రార్థన చేస్తాం మళ్ళీ పరిశుదాత్మ కొరకు పరిశురాత్మ కొరకు కనిపెడతారు వాళ్ళు అక్కడ ఎందుకంటే వాగ్దానం అది అభిషేకం కావాలి ఇప్పుడు ఎందుకంటే నువ్వు నువ్వు పో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేది నువ్వు సునాయసమైన ఇంతకు నీ జీవితం వేరే ఇంతకు నీ విధానం వేరే ఇంతకు ముందు పాటు ఉన్నావు కాబట్టి ఆయన ప్రొటెక్షన్ నీకు ఉంది ఏ స్పోర్ నా ప్రభున్నర్లేదు ఏ అని ఆ విధానం ఉండేవాళ్ళు లైట్ తీసుకున్నట్టు కానీ ఆయన తరబి చేసిన వాళ్ళని కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా ఇప్పుడు నేను మీ మధ్య ఉండను కాబట్టి నా ఆత్మను మీరు మీకు పంపిస్తా ఆదరణకర్తను పంపిస్తా అప్పుడు ఆయన వచ్చి మీకు శక్తి ఇస్తాడు అప్పుడే మీరు బూదిగంతులకు సాక్ష్యం ఇవ్వగలర అని చెప్పి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ వాగ్దానాన్ని పట్టుకొని వాళ్ళు పాటించిన వాళ్ళ మీదకి అభిషేకం వచ్చింది వాగ్దానాన్ని విని నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టే వాళ్ళకి అభిషేకం రాలేదు వాళ్ళంతా కూడా అభిషేకం పొందుకున్న తర్వాత కిందికి అప్పుడు పేదూరు స్టార్ట్ చేసిన వాక్యం అప్పుడు నుంచి స్టార్ట్ అయిన కార్యం అంటే పేతురికి ఎంత భయపడేవాడు కదా ఏసుప్రభు అంటే తెలియదు అన్నట్టు మూడు అలాంటి పేతురికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి క్రీస్తుకు మాదిరి కాబట్టి ఏసు ప్రభు కూడా ఆయన శిష్యుల్ని ఎట్లా బలపరిచిండు ఆయన ఆత్మశక్తి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వరకు దేవుని ఆత్మ నిలబెట్టిందో అది ఆ పవర్ అట్లుంటది అన్నట్టు శక్తి ఎప్పుడైతే అది నిన్ను తాగుతూగా ఆ చూస్తావో నువ్వు దేనికి కూడా భయపడవన్నట్టు మరణానికి నువ్వు భయపడవు శ్రమ కూడా నువ్వు భయపడవన్నట్టు అంత పవర్ అది ఆ శక్తి నువ్వు ఊహించలేవన్నట్టు అంత పవర్ దేవుడు మనకి ఇచ్చిండు అందుకు మనం దేని కూడా భయపడద్దు పర్వతాలు వచ్చి పైన పడ్డా ఏం భయపడద్దు నీ ముందు ఎర్ర సముద్రం ఉండగా నువ్వు భయపడద్దు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి గొప్పవాడు ఒక దశలో మోసే కూడా భయపడింది ఎర్ర సముద్రం చూసి కాబట్టి అధికారం ఉంది కానీ మోసేం చేస్తున్నాడు రవ్వా నేను ఏం చేయాలంటున్నాడు కాబట్టి ఏం చేయను నేనేం చేయను మోసే నువ్వే చేయాలా నేను నీకు అధికారం ఇచ్చే సమస్తం అధికారం నీకు ఇచ్చేసినా ఇప్పుడు నువ్వేం చేయాలా నువ్వేదం చేసుకోవాలా కాబట్టి నువ్వు నువ్వు దాన్ని నువ్వు చేస్తే నేను దానికి ఆమోదిస్తా నేను దానికి సపోర్ట్ చేస్తా అన్నప్పుడు అప్పుడు ఎర్ర సముద్రంలో కొడితే రెండు పాయలైపోయింది చూడండి దేవుని కాల అధికారం ఉంది అభిషేకం ఉంది అన్ని ఉన్నాయి కానీ మనం వాడుకుంటలేం కాబట్టి అది ఆ అభిషేకము ఇప్పుడు సంపూర్ణంగా అది రిలీజ్ కావాలా అది నీ నుంచి కూడా ఇతరులకు కూడా రిలీజ్ కావాలన్నట్టు కాబట్టి ఆ రీతిగా మనము పోగలిగితే కానీ ఆయన కార్యాలు మనం చూడలేం ఎందుకంటే కొన్ని అనేక ప్రాంతాలు కొన్ని నార్త్ ఇండియా సైడ్ మొత్తం కూడా గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి చాలా మంది దేవుని సేవకులు దేవుడు లేపిండు విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళ హీలింగ్స్ జరుగుతున్నాయి ఇనిస్టెంట్ హీలింగ్స్ స్వస్థతలు జరుగుతున్నాయి చాలా మంది మంచిగా అయిపోతున్నారు అంటే అపోస్తుల కార్యాలు జరిగితే కానీ ఈ సృష్టి మొత్తం భూ తల్లకిందులు కావాలం ఇప్పుడు కా ఇప్పుడు అవుతలేదు భూ కావట్లేదు ఎందుకు కావట్లేదంటే అలాంటి సారవంతమైన శక్తివంతమైన ఉపదేశాలు లేవు శక్తివంతమైన ప్రార్థన లేవు శక్తివంతమైన ఆరాధన లేదు శక్తివంతమైన పరిచయ కూడా లేదన్నట్టు ఉన్న కాడికి చాలన్న పరిచయ అన్నట్టు అలాంటి పరిచర్లను ఉంటే ఎలాంటి కార్యాలు మనం ప్రభుకరకు చేయగలం ఆయన నీ ద్వారా చేయడం కానీ సిద్ధంగాడు అయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా కానీ ఆయనకు విధేత చూపించి ముందుకు పోయే వ్యక్తులు కావాలా ఆయన నామం నిమిత్తము అన్నిటిని బరించి ఓచుకొని నిలబడి ఆయన కొరకు జీవించే వాళ్ళు కావాలా సంపూర్ణంగా త్యాగం చేసుకొని చేసే వాళ్ళు కావాలా అలాంటి చేసే వాళ్ళ జీవితంలోనే కార్యాలు జరుగుతాయి అపోసులు అటు కార్యాలు జరిగినాయి ఈ రోజు నువ్వు నేను చేయగలం అలాంటి ఆసక్తి మనకుందా ఈరోజు చూడండి తర్వాత ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నారు ప్రభుకు అన్నట్టు ప్రకటన గ్రంథంలోంచి ఒక వాక్యం పరిణోదయం పదకొండవ వచ్చినంలో వారు గొర్రెపిల్ల రక్తములు బట్టి తామిచ్చిన సాక్ష్యములు బట్టి వాడిని జయించి ఉన్నారు ఎవరిని సైతాను పరిణోదయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం వాణ్ణి జయించినారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాళ్ళు జయించినారు అంటే సాక్ష్యం అనేది చాలా బలమైంది గొర్రెపిల్ల రక్తములను కడగబడ్డదాను కడగబడిన వాడు కాబట్టి సైతాని మీద విజయం పొందింది మన ప్రభు శిలి మీద చితకు తొక్కేసిండు వాడు నిరా నిరాదయుడు వాడు వాళ్ళ ఏ శక్తి ఏ పవర్ లేదు పవర్ వాడికి వస్తుందంటే మనమే వాడికి అవిధేత వల్ల వాడికి పవర్ ఇస్తున్నాం మనమే ఆయుధాలు ఇస్తున్నాం వాడికి ఇది తెలియదు క్రైస్తవులకు చాలా మందికి అది తెలుసుకున్నాడు రిలీజ్ అయినాడు నువ్వు ఎంతో బాధపడతావు కాబట్టి అది కనువిప్పు కలిగించాల మనుషులకి ఆ విధానం ప్రకారంగా సంఘాలను కానీ దేవుని సేవకులు మనం అంట చేయాల బలహీత ఏంటంటే మనం చెప్తే ఎవరు వింటలేరు ఎవరు వింటలేరు సరిగా ఐడెంటిటీ చూస్తున్నారు కానీ వాళ్ళకు ఒక అవకాశం కదా ఖచ్చితంగా వాళ్ళకి ఒక ను నువ్వు నీ పని ఏంది నువ్వు చెప్పుకోవా చెప్పుకుంటూ పోతూనే ఉండాలా వాళ్ళు హెచ్చరిస్తూనే ఉండాలా వాళ్ళని ఖండిస్తూనే ఉండాలా కానీ విన్నవాడు నమ్మి బాపం పొందిన రక్షింపబడిను నమ్మని వాడికి శిక్ష విధింపబడిను ఈ సత్యం నమ్మి స్వీకరిస్తే నీకు రక్షణ నీకు విడుదల నీకు శక్తి లేదు అనుకుంటే అది నువ్వు అట్టనే ఉండిపోతావు ను అట్టనే చేసిపోతా ఉంటావు అది కూడా చెప్పాల మనం చూడండి తామిచ్చిన సాక్ష్యం బట్టి వాళ్ళు జయించినారు కానీ మరణం వరకు తమ ప్రాణములకు ప్రేమించిన వారు కారు మరణం వచ్చేంత వరకు కూడా వాళ్ళ ప్రాణం ఎలాంటి తీపి లేదన్నట్టు అది త్యాగం అంటే నాజీరు చేయబడ్డ జీవితం అనంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అంటే అవన్నీ వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యం మనం ధ్యానిస్తూ ఉంటే వాక్యం వింటూ అనిపిస్తుంది ఇందులో ఏ భాగం కూడా ఏ కొత్తలో కూడా ఏ పనులో కూడా నేను లేని అంటే నేను ఇంకా మార్పు చెందాల్సింది ఇంకా జీవించాలి నాలో జరిపేసుకోవాల్సింది నాలో త్యాగం చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి అనిపిస్తా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఏం చేస్తాం వాటిని పక్కన జరిపేసేలా వాటి మనం ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుకుంటూ ముందు పోయినప్పుడే కానీ సంపూర్ణంగా మనం ఆయన కొరకు జీవించగలం లేకుంటే ఇలాంటి బలహీతలు పెట్టుకొని మనం ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళగలం ఇది ఇరుకు మార్గం కదా ఈ ఇరుకు మార్గంలో నువ్వు భారాలు వేసుకుని ఎట్లా పోగలు ను నువ్వు పోవటమే ఇరుకు దాని తగ్గట్టు నువ్వు ఎన్నో భారాలు వేసుకుంటే ఒక భయంకరమైన బస్సు ఎక్కాలంటే ఎంతో మంది జామ్ ఉంటుంది ట్రైన్స్ ఖాళీ ఉండవు చాలా కాలు పెట్టిన సందును సందులు అలాంటి అలాంటి సందులు నువ్వు ప్రయాణం చేయాలంటే నువ్వు వెనక సూట్ కేసులు నాలుగు తల మీద ఒకటి రెండు చేతులు రెండు నడుము కొన్ని కట్టుకొని పోతా ఉంటే నువ్వు ఎట్లా ఎక్కగలవు అంటే ఇవన్నీ బారాలన్నట్టు వీటన్నిటిని మనం ఏం చేయాలి కట్ చేసుకోవాలా అంటే ఒక్కటొక్కటిగా వాటి మనం విరమించుకోవాలా కొన్ని బాధ్యతలు ఉంటే వాటిని నెరవేర్తించుకోవాలా కుటుంబము పిల్లలు అన్ని చూసుకోవాలా కానీ ఏది దేని లెక్క దానికే ఏది అదే దేని విధానం దానికే కుటుంబం కూడా దేవుడిచ్చిన సంస్థనే కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా తరబి చేస్తున్నారు వాళ్ళొంతట శిష్యులు మొత్తాన్ని అన్నదములు అయ్య పిల్లలు మొత్తం విడిచిపెట్టి వెమ్మడించిందంటే పేరుతురన్నప్పుడు మరి వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ లెవెల్కి తీసుకొచ్చినారు వాళ్ళు ఆ లెవెల్కి తీసుకురాకపోతే కుటుంబాన్ని మించిపెట్టే వాళ్ళు కాదు వాళ్ళు ఎందుకు ఇచ్చి దేవుడు చెప్పిండ మీరు కుటుంబాన్ని ఇచ్చి పెట్టమని ఎట్లా దేవుడు చెప్పిండ మీకు ఎట్లా చేయమని వాళ్ళని బాధ పెట్టమని ఈ రకంగా దుష్టుడు వాళ్ళ దూరి ప్రశ్నిస్తాడు కాబట్టి ఎట్లా మాట్లాడతారు అన్నట్టు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కూడా ఆ లెవెల్కి తరబి మన కుటుంబాలను కూడా అప్పుడు మనకు సేవకు ఆటంకం ఉండదు లేకపోతే ఏమైంది అంటే నస ఒకటేమని ఇది అన్ని అయిపోయినాయి నీకు అన్ని పోయి అన్ని అయిపోయినాయి ఇప్పుడేముంది సంచి తగిలించుకొని పోతున్నాం ఊరు ఊరు తిరుగుతున్నాం ఈ రీతిగా మాట్లాడుతున్నాను అనంట ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు సేవ చేస్తావు చెప్పి ముసలుడైనా చేస్తావా సేవ అప్పుడే నీకు ఏ రోజులకు నీకు సేవ చేయాల్సి వస్తుంది కాబట్టి యవన కాలంలోనే దేవుడి శక్తింత కాలమైన ఆ శక్తిని ఆయన కొరకు దారబోయాల ఆయన పరిచయం కోసం మనం దారబోస్తే కానీ ఆయనకు మహిమ రాదు అది మనకు దేవుడి ఈ జీవితము ప్రభు ఇచ్చిందే కదా మనంతట మనం బొంధుకుంది కాదు ఈ లోకంలో ఒక పను దేవుడి ఇచ్చిన ఉద్యోగాలు అన్ని ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఎందుకరకు అంటే ఒక పని కొరకు నీ లోకంలో జీవించాలా కాబట్టి సమస్తని కానీ ఇస్తాడు అన్ని ఇస్తాడు కానీ అదే ఆస్తదం అనుకొని అసలు వదిలిపెట్టేసి వీటి మీద పడి మనం ప్రయాసం కొట్టుమిట్లాడుతూ ఉండదు ఇది దేవుని వాకింకి విరుద్ధం అని కాబట్టి దాని నుంచి మనం రిలేజ్ కావాలా ఉద్యోగాలు చేసుకోవద్దని దేవుడు చెప్పడు పిల్లలు చూసుకోవద్దని దేవుడు చెప్పడు అన్నిటిని సమంగా సమకూలం చేయాలా మరి విశేషంగా అన్నిటికంటే ఎక్కువగా నువ్వు ప్రభులు ప్రేమించాలా అంటే ఆయన ప్రేమను వాళ్ళకు పంచితే కానీ ఆ విధానాలను నడిపిస్తే కానీ వాళ్ళు కూడా ప్రభు ప్రేమించలేరు అన్నట్టు అది అపోసులకు సీక్రెట్ అనమాట చివరిగా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే దేశ దేశాలు వాళ్ళ వాళ్ళ వాళ్ళ భార్యలు కూడా అట్లా సేవ చేసింది వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా అట్లా పరిచర్లు వెళ్ళిపోయింది అవి రాయబడలేదు అక్కడ ఉంది వాళ్ళ ఆ హిస్టరీ చూస్తే కనిపిస్తుంది మనకు చూడండి అట్లనే మనం కూడా ఆయన సాక్ష్యం మరణం వరకు ప్రేమించిన వాళ్ళు కాదు వాళ్ళు చూడండి అందుచేత పన్నెండవ అధ్యాయం పన్నెండవ చేయం పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి కాబట్టి మనమంతా పరలోక నివాసులం కాబట్టి ఉత్సహించాలా వాళ్ళు ఎలాంటి సాక్ష్యాలు ఇచ్చేదో వాళ్ళు ఎట్లా ప్రభుకు మాదిరిగా జీవించారు రెగ్యులేషన్ పత్రిక పదకొండో అధ్యయ మొత్తం ఏసు ప్రభుకు మాదిరి క్రీస్తుకు మాదిరి విశ్వాసంలో వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయినారు నీ విశ్వాసం కూడా నువ్వు కాపాడుకోవాలా చాలా మందికి విశ్వాసము ఎట్లా ఉంది నీ విశ్వాసం ఈరోజు ఎట్లా ఉంది నువ్వు నీ విశ్వాసము అనేక రకాలుగా మారిపోతుందా ఒకే రకంగా ఉందా లేక నీ విశ్వాసము ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న విశ్వాసం కంటే ఇంకెక్కువగా విశ్వాసం నీలో బలపడిందా అనేది మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే నువ్వు విశ్వాసంలో ముందుకు పోతేనే కార్యం చేయగలవు చూడగలవు విశ్వాసంలో లేకపోతే నువ్వు చేయలేవు పరిచర్లుగా నువ్వు పోలేవు వెనకు ఉన్న వాళ్ళు ముందు ముందున్న వాటికి వేగిరి పడ్డమన్నాడు పరిగెత్తమన్నాడు కాబట్టి వెనక ముందు ఏమున్నాయో నువ్వు గురి ఎందుకు పరిగెత్తాలో ఇవన్నీ నువ్వు ఆలోచన నీకు విశ్వాసంలో నువ్వు ముందుకెళ్తే కానీ సమస్త నువ్వు చేయగలం కాబట్టి దుష్టుడు నిన్ను వెనకకు లాగుతూనే ఉంటాడు కదా కాబట్టి అందుకు మనం బహుజాగ్రత్తగా ఉండాలా విశ్వాసం అనే వరం అనేది ఉంది బైబుల్లో రూపవరాల్లో ఒక వరం ఉంది విశ్వాసం ఒక వరం ఈ వరం కోసం నేను ప్రయాసపడుతున్నాం ఎందుకంటే విశ్వాసం వరం నాకు కావాలి ప్రభు ఎందుకంటే విశ్వాసం వేరు విశ్వాసం అనే వరం వేరు వరం ఎట్టుంటుందంటే ఒక ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్పను ఒక ఒక బైబుల్ సత్యం ఏంటంటే శదురకు మెస్సిక అభివృద్ధి గురి గురించి మనం చూస్తాం వాక్యం అతను వాళ్ళ ముగ్గురు ఆ రాజు ఆజ్ఞను పాటించకుండా ఆ ప్రతిమకు మొక్క మొక్కకుండా రాజుతో చెప్తారు నిపిక తెలియజరు అని పేరు పెట్టి పిలుస్తాయని అప్పుడు ఆయన కోపం వస్తుంది చూడండి నువ్వు చేసిన ఈ ప్రతిమకు మీ మొక్కం ఒకవేళ మా దేవుడు ఈ అగ్ని గురించి మమ్మల్ని కాపాడతాడు ఒకవేళ కాపాడకపోయినా సరే మే నువ్వు చేసిన ప్రతిమ మీ అని తీర్మానించుకున్నాడు అప్పుడు రాజు కోపం వచ్చి ఆ అగ్నిగుణం ఏడంతలు చేసినప్పుడు ఆ ఏడంతలు అగ్నిగుణంలో పడేస్తే వాళ్ళు చనిపోయిందా వాళ్ళ ఒక వాసనన తగిలిందా అగ్ని వాసనన తగిలి వాళ్ళ వెంట్రుకలు కాలినా వాళ్ళ బట్టల కాలనీయా ఏం కాలలే ఆ నాలుగవ రూపం ఏసు వారి మధ్యలో ఉండి ఆ అగ్ని మధ్యలో వాళ్ళు ఆయన కాపాడగలిగినాడు చూడండి ఏసు నా జీవితంలో కార్యం చేయకపోయినా పర్లేదు నేమని ప్రభు ఇచ్చిపెట్టను అని అలాంటి విశ్వాసం నీకుందా చెప్ నిజంగా చెప్పండి నేను కూడా నాకు కూడా అంత విశ్వాసం లేదు కానీ ఆ వరం కొరకు నేను ప్రయాసపడుతున్నాను క్రైస్తవ జీవితం అంతా విశ్వాసం మీద ఆధారపడింది అదొక పునాది దేవుని వాక్యమే వినడం విశ్వాసం కేవలం వాక్యం వల్లనే ఆ వాక్యమే క్రైస్తవ జీవితానికి ఒక పునాది ఆ పునాది మీద సరిగా లేకపోతే నీ నీ ఇల్లు కట్ట నువ్వు నీ ఇల్లు ఉండదు ఖచ్చితంగా కూలిపోతుంది ఏదొక సమస్య ఏదో ఒక తుఫాను కూలిపోతుంది అందుకు నీ విశ్వాసాన్ని బలపరుచుకో రావైన దినాల్లో అనేకులు ప్రేమ చలారిపోతుంది అనేకులు అక్రమ విస్తరించ చేత అనేకులు ప్రేమ చలారిపోతుంది విశ్వాసం ఉన్నద మనుషుల్లో జాగ్రత్తగా మనం ఉండాలా నీ విశ్వాసాన్ని రెట్టింపు చేసుకో అపోస్తు ఒక సమస్య ఏంటంటే ప్రవ్వ మా విశ్వాసాన్ని చేయమన్నప్పుడు ఏ వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచింది నువ్వు అడగల ప్రభుని ప్రవ్వా నా విశ్వాసం ఇంక మీద ఉన్నది ఎక్కువగా విశ్వాసం నాకు కావాలా ఇంకా విశ్వాసం అనే బలం మన మన పితృడైన అబ్రహాము విశ్వాసం వలన బలము పొందని ఉంది వాక్యం విశ్వాసం అనేది ఒక బలం అన్నట్టు అదొక శక్తి విశ్వాసం అనేది ఆ పునాది మీద వరద ఇచ్చిన ఏమో కొట్టినా కానీ అది పడిపోదన్నట్టు కాబట్టి నీ జీవితం అంతా ఆ పునాది మీద పునాది ఏ స్ప్రభు వాక్యం కాబట్టి వాక్యం నమ్మి ముందు పోతే నువ్వు కార్యాలు చూస్తావు నమ్మకుండా పోతే అవిశ్వాసంతో పోతే అనుమానంతో పోతే కార్యాలు జరగవు కాబట్టి పరలోకమా పరలోక నివాసలారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ కాబట్టి భూమి సముద్రమా మీకు శ్రమన్నప్పుడు మనం అర్థం చేసుకోగల ఇవి గుంపులు కాబట్టి అపవాది తనకు సమయం కొంచమే తెలుసుకొని వాడు బహుక్రోధం గలవాడే మీ యొద్దకు దిగి వచ్చినాడని వారితో చెప్పాను కాబట్టి వాడికి సమయం కొంచెమే ఉంది సైతానికి సమయం కొంచెమే ఉంది కాబట్టి వాడు సమయం కొంచెం ఉంది కాబట్టి వాడు విజృంభించి పనిచేస్తాడు మనకు కూడా సమయం లేదు కాబట్టి వాడు ముందు మనకంటే ముందు నాలుగు అడుగులు ముందున్నాడు వాడు ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే వాడు అనేక వాడు వాడు రాజ్యాన్ని వాడు వాడు కాపాడుకున్నాడు వాడు వాడు అనుచరులను వాడు కాపాడుకొని వాడు అనుచరులాగా సాతాను పరిచారికలు ఏర్పరచుకొని దేవుని సువార్తను అడ్డగిస్తూ పాపంలో నడిపిస్తూ వ్యతిరేకస్తులుగా వాడు ముందే ప్లాన్ చేసి మనం పోకపోవటం వల్ల అనిలకు సువార్త ప్రకటించకపోవటం వల్ల క్రైస్తులకే సువార్త ప్రకటిస్తున్నాం మనం కానీ అనిలు కూడా సువార్త చెప్పాలి కదా కాబట్టి ఎంతమంది అనిలుగు సువార్త చెప్తున్న చెప్పండి క్రైస్తవులు ఊర్లో చూడండి ఒక్క పాస్టర్ కూడా అనిలుగు సువార్త చెప్పడు ఒక్క ఊరుకు పోయి సువార్త చెప్పడు ఎందుకు క్రైస్తవులకి చెప్పుకుంటే ఎందుకంటే వాళ్ళకి ఆ విధానం తెలియదు అన్నమాట కానీ ఏసు ప్రభు ఫస్ట్ అనిలుగు సువార్త చెప్పిండు ఆయన తర్వాత చివరికి ఆయన మరణించే టైంలో ఆ చివరి టైంలో అప్పుడు ఎరిశీలను పోయి అప్పుడు వాళ్ళకు బోధించింది గలలే ప్రాంతం అనిలు ప్రాంతం కాదా దెక్కపోలే అనిలు ప్రాంతం కాదా ఆ చీకటి కొన్న గొప్ప వెలుగు చూసారంటే వెలుగు అక్కడ స్టార్ట్ అయిందనండి చూడండి దేవుని కాలలో అందుకు మనం అనిలుకు మన సువార్థ చెప్పాలా మనం అది మనం ప్రాక్టీస్ చేయాలా వాళ్ళకి ఎట్లా చెప్పాలా ప్రాబ్ అనే దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి అనిలుకి సువార్థ చెప్పడం చాలా కష్టం కానీ నువ్వు డైరెక్ట్ చెప్తే వినర్ కొడతారు నిన్ను కాబట్టి నువ్వు ఇండైరెక్ట్ సువార్త చెప్పగలవు ఒక ప్రకృతిని చూసి లేకుంటే ఒక ఆకాశాన్ని చూసి ఒక భూమిని చూసి నువ్వు సువార్త చెప్పొచ్చు అయితే ఒక లాస్ట్ టైం ఆ ట్రైబుల్స్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఏమి ఏం జరిగిందంటే ఒక దేవుడు ఒక కార్యం చేసింది ఏంటంటే ఆ ఒక స్థలానికి తాడు వాళ్ళు ఆపుతూ వాళ్ళు వాళ్ళు పెద్ద విగ్రహార్థికులు వాళ్ళు ఆ డబ్బు అంతా చేసి ఏం చేస్తారంటే ఆ దయ్యాలకి వాళ్ళ వాటికి పూజిస్తూ బలులు అర్పిస్తారన్నమాట బర్రెలు గొరెలు ఏ అర్పిస్తూ పెద్ద వద జరుగుతుందండి అక్కడ పెద్ద పండుగ చేస్తారండి అక్కడ ఈ డబ్బంతా జమ చేసి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు కోసమే ప్రయాసపడుతున్నారు కానీ వాళ్ళకి అదే చేస్తుంది కానీ వేరే జాస్తి లేదు వాళ్ళు అయితే మేము ఒక మా ఆ టైంలో ఒక తలంపు వచ్చింది అది మీరు అది ఎట్లా మీరు అర్థం చేసుకుంటున్న తెలియదు కాబట్టి ఆ థాట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తేనే వాళ్ళు మమ్మల్ని పోనిస్తున్నారు థాడుగట్టి అడ్డం పెట్టి అందరూ ఆపుతున్నారు పెద్ద పెద్ద కారులు కూడా ఆపుతున్నారు కాబట్టి వీళ్ళు ఎట్లా సువార్త చెప్పాలా అమ్మ చెప్తామంటే వాళ్ళు ఇంట్లోనే రావట్లేదు వాళ్ళు ఎట్లా చెప్పాలా ప్రభావ అని చెప్పి అన్నప్పుడు ఒక ఆలోచన ఏంటంటే సరే ఇప్పుడు వీళ్ళు డబ్బుల కోసం ప్రయాస పడుతున్నారు కదా కాబట్టి ఏదో ఐదో పది ఇస్తారు వాళ్ళు ఏసేవాళ్ళు పోచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఇస్తారు అయితే వీళ్ళందరూ సువార్థ చెప్పాలంటే ఏం చేయాలా అని అంటే అంటే వీళ్ళు డబ్బులు ఇస్తే మనం వినే తట్టుకున్నారని చెప్పేసి ఇంకా ఏం చేసినాం అమ్మా మేము మీకు ఒక పది నిమిషాలు మేము మీతో మాట్లాడతాం ఒక పది నిమిషాలు మేము ఏసు ప్రభు గురించి మీకు సువార్త చెప్తాం మీరు వింటరా అంటే సరే సరే వింటాం అన్నారు కాబట్టి మేము మీకు అందరు ఇచ్చినట్టు కూడా మీకు ఇస్తాం కానీ మేము ఇచ్చే డబ్బులు కాదమ్మా కొన్ని ముఖ్యమైన కొన్ని సత్యాలు మేము మీకు చెప్తా ఉన్నప్పుడు సరే వింటామని చెప్పేసి ఒక ఇద్దరు తాడు పట్టుకొని మిగతా గుంపు అంతా ఒక సైడ్కి వచ్చేసింది అంటే వాళ్ళు ఆమోదిస్తేనే కదా వాళ్ళు ఇచ్చేది వాళ్ళు వింటామనేది అంటే వాళ్ళు డబ్బులు వస్తేనే అనుకున్నారు వాళ్ళు కానీ మేము చెప్పిన మీ డబ్బుల గురించి మీరు ప్రయాణిస్త పాడొద్దమ్మా కొన్ని ముఖ్యమైన మేము ఇస్తాం మీకు కాబట్టి నేను ఇచ్చిన డబ్బులు ఈరోజు ఖర్చు పెట్టేస్తే కానీ నీ జీవితము నీ నువ్వెవరు అనేది నువ్వు ఏ రీతి అనేది కొన్ని మాటలు మీకు చెప్తాం ఏసుప్రభు గురించి ఆయన పేరు దించినాం అక్కడ అది చాలా వైఖరమైన ప్లేస్ అని కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు సరే చెప్పు అని చెప్పని వాళ్ళు ఏం చేసిండ్రు చెప్పమన్నారు తర్వాత ఏమైంది కొంతమంది పక్క అప్పుడు వాళ్ళన్నిటి అప్పుడు మీ సువార్త స్టార్ట్ చేసినాం ఇవన్నీ మీరు ఏం చేస్తారన్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇట్లా చేస్తాం మా పూర్వీకులు ఎట్లా మీ పూర్వీకులు ఎన్నో తప్పులు చేస్తామ్మా ఇలాంటి బలు దర్పణలు వాళ్ళు చేసి ఆ నూరు లేని జీవాలని ఎంతోమంది ఎన్ని జీవాలు చంపింది కానీ వాళ్ళు పాపం పోతుందమ్మా మీకు మీ పిల్లలు మీ తల్లులు సల్లగొండాలని మంచి కొనాలని మీరు ఇస్తున్నారు కదా కానీ తర్వాత మీరు యథావిధిగా పాపం జీవిస్తున్నారు కదా ఇది ఎంతో ఇది ఎట్లా సాధ్యమైంది అని అన్నప్పుడు వాళ్ళు కొంత ఆలోచనలు పడ్డరు చూడండి మీరు మీరు చేసిన ఆ మనం చేసిన తప్పుల వల్ల మనం ఏం చేస్తున్నాం ఆ నోరు లేని జీవాలు రక్తం గారుస్తున్నాం అక్కడ కానీ రక్తం వల్ల పాపం పోతే మీరు అనుకుంటున్నారు కానీ వీటి ద్వారా కాదు ఇటన్నిటికంటే ముఖ్యమైంది అమూల్యమైంది ఒక ఆయన ఆయనకు ఆయన రక్తం మీ పాపం పోతుంది ఆయనే ఏసు క్రీస్తు ప్రభు అని చివరి దశకొచ్చే తీసుకొచ్చి చివరికి తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చిన సిరువు దగ్గర ఆయనే మన కొరకు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసిండమ్మా ఆయన రెండు వేల ఈ లోకానికి వచ్చిండు వొరెల రక్తం ద్వారా మేకల రక్తం పాపం పోదు పరిశుద్ధిని రక్తం పాపం పోతుంది మీ పాపాలు విముక్తి మీరు ఇది నమ్మినా నమ్మక ఇది మీరు గ్రహించండి మన పూర్వీకులు ఏదో తప్పు చేసింది కానీ ఇప్పుడైనా మీరు గ్రహించండి సత్యం ఏది ఎవరో తెలుసుకోండి అని వాకి చెప్పినప్పుడు ఒక యవన స్థలాలు అంటే మేము మేము అన్ని అబద్ధమా అంటే మేము నమ్ముకుపోతే నరకానికి పోతామా అని అంతకు ఒక విర చెప్పింది సెకండ్ భాగంలో నేను చెప్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా నరకానికి పోతారు ఎందుకనంటే ఇది అబద్ధం అని కొన్ని కొన్ని చెప్పినప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడు దేవత ఒక రోజు నువ్వు స్వర్గాన్ని తీసిపోతే నీ పరిస్థితి ఏంది అన్నప్పుడు మొత్తం షాక్ అయిపోయి ముఖంలో కలలేదు వాళ్ళకందరూ ఆ ఓడ్ కూడా గంభీరంగా వచ్చింది అప్పుడు వాళ్ళు ఈ రోజు మీరు ఎంతమంది ఏసులో నమ్ముతున్నాం ఇది సత్యం అన్న కొంత వాక్యం చెప్పిన తర్వాత కొంతమంది ముందుకు వచ్చింది వాళ్ళు సగం ఒక గుంపు బయటకు వచ్చింది మేము నమ్ముతున్నాం ఇది నమ్మిన వాళ్ళు నాతో పాటు ఏకీ ప్రార్థన చేయండి ఈ రోజు మీ జీవితంలో సత్యం తెలుసుకుంది ఏసు ప్రభును అంగీకరించనున్నప్పుడు కొంతమంది ఇస్తే వాళ్ళ చేత పాపాలు ఇప్పించి ప్రార్థన చేపించు ఏసు ప్రభు నా రక్షకుడిన ప్రభు అని నోటి వాక్యం ఉంది కదా రెండు పత్రికలో ఆ వాక్యాన్ని అక్కడ వాడినం అట్లా అనిలుకు సువార్థ చెప్పిన కాబట్టి ప్రార్థన చేసినాం విత్తనం వడింది మనం ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం ఏదో రోజు మొలకైతే ఎవరొక రోజు ఒకరిద ఒకరి వాక్యం అట్లా సువార్త పోయినప్పుడు సువార్థ ప్రకటించే బాధ్యత నీరి కార్యం చేసేది ప్రభు కదా విశ్వాసంతో చెప్తాం మనం సువార్త ఎవరికైనా ఇటు నమ్మతాడో నమ్మతాడని ఎప్పుడు వాక్యం చెప్పం మనం నువ్వు అది నమ్మితే నీకు స్వీకరించాలి చూసే వ్యక్తిని చూడాల్సింది ఆ వాక్యాన్ని చూడాలి మనం మనిషిని కదా నువ్వు దేవుని వాక్యాన్ని చూడాల ఒక దశలో గాడిద ద్వారా కూడా దేవుడు వాక్యం చెప్పించండి బిలామికి బుద్ధి చెప్పించడా లేదా అని నా తలుసుకుంటే కూడా వాడుకోగలడు మనుషులు బుద్ధి చెప్పడానికి మనిషే అవసరం లేదు ఆయన సృష్టిలో ఏమన్నా వాడుకోవచ్చు చూడండి అన్నిలకు సువార్త ప్రకటించడం అన్నట్టు కాబట్టి ఇది కూడా మనం చేయాలా కాబట్టి అందుకు ఏసు ప్రభు ఏం చేసిండు సమరేపట్నానికి వచ్చిండు సమరేపట్నానికి వచ్చి సమర స్త్రీతో మాట్లాడిన యేసు ప్రభు వీళ్ళు అన్నిలు అన్నిళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు పుట్టిన సంతానం వీళ్ళు సమరీలు అంటే ఎవరు సువార్త చెప్పరు వీళ్ళు వీళ్ళకి దేవులంటే ప్రేమ ఉంది భక్తి ఉంది కానీ వీళ్ళు ఈదులు దగ్గర రానిరు అన్నట్టు కాబట్టి ఏసు ప్రభే ఆ బావి దగ్గర పోయి ఆయనకు సువార్త చెప్పింది చూడండి కాబట్టి ఆయన తపన ఆయన విదానము ఎట్లా ఉంది అన్నప్పుడు ఏసు ప్రభు ఆయనతో ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఈ శిష్యులు ఏం చేస్తారంటే మేము పోయి ఊర్లో పోయి ఆహారం కొనక్కోసుకుంటాం అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే నాకు నాకేం ఆహారం అవసరం లేదు నాకు తెలియని ఆహారం ఒకటి ఉంది చాలన్నప్పుడు అప్పుడు ఏమంటాడు అక్కడ శిష్యులు ఏమంటారు ఉంటారు ఏజంగా ఏమైనా స్పెషల్గా ఆహారం తెస్తారేమో అనుకుంటాడు కానీ అక్కడ ఏసు చెప్పిన మాట ఏంటంటే నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన వ్యవహన్ శు ఏసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చటూ ఆయన చిత్తం నెరవేర్చటయు ఆయన పనిని తుదు ముట్టించటయే నాకు ఆహారమై ఉన్నది చూడండి ఆహారం అనేది అదనట్టు ఇలాంటి ఆహారము ఏసు ఆహారం ఏం ఆయన ఆహారం ఏంటో తెలుస్తా చిత్తాన్ని నెరవేర్చడం అదే ఆయనకి ఆహారం నువ్వు తల్లి చిత్తాన్ని చేస్తే నిజంగా నువ్వు ఆహారం పొందుకో పొందుకోవచ్చు నేను తన్ని చిత్తాన్ని చేస్తే ఆహారం పొందుకోవచ్చు అంటే వాళ్ళు ఈ లోకపరమైన ఆహారం గురించి ఆలోచిస్తున్నాడు కానీ ఆయన చెప్పే సమాధానం ఏంది నా తండ్రి చిత్తాన్ని నెరవేర్స్తే నాకు ఆహారం అనదు ఇది ఏమన్నా అర్థమే భాష నాది చూడండి ఆయన సంభాషణ ఆయన భాష పర్లోకి సంబంధి భాష ఇది ఎవరికి అర్థం కాదు పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడే నువ్వు గ్రహించగలవు ఇవన్నీ సత్యాలు అర్థంగా ఉన్నాడు పిచ్చిగా ఉంటుంది చెప్తూ ఉంటే కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం మనకు ఆహారం అంటాడు అందుకే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఆకలిగా ఉన్నప్పుడు సైతాన్నిచ్చి ఆయన శోధించడా లేదా ఎందుకు నువ్వు అంతగా ఆకలిగాతో ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తినరాదు శోధన చూడండి కరెక్ట్ టైంలో అసలైన టైంలో సైతానుంచి శోధి ఆయన ఆయన ప్రశ్న నువ్వు దేవుని కుమారుడు ఈ రొట్టెలు చేసుకొని తిను ఆయన తెలియదు రొట్టెలు చేసుకొని తినాలని కాబట్టి ఆయన ఆ వేరే ఆయన ఆయన పొంద పొందుకోవాల్సిన ఆహారం వేరే తండ్రి చెత్తాన్ని చేయటానికే అదే నాకు ఆహారం ఈ ఆహారం ఈ రోజులు నాకు అవసరం లేదు తంది చిత్తాన్ని చేయటమే నాకు ఆహారం కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించటకు ఆయన ఈ లోకానికి వచ్చినని అక్కడ చెప్తారు లోకాస్ తర్వాత పందొమ్మిదేం పదో వచ్చినంలో కాబట్టి నేను వాక్యాన్ని మోహిస్తున్నాను కాబట్టి అపోస్తులు ప్రవక్తలు ప్రతి ఒక్కరు కూడా ఏసు ప్రభుని మాదిరిగా జీవించి అనేకులకు శువార్థ ప్రకటించడం ఒక దశలో పేతులు కూడా అనిలకు శువార్థ ప్రకటించి ఇష్టం లేదు ఈరోజు చాలా మంది పాశులకు ఇష్టం ఉండదు పే సువార్త ప్రకటించడం అని కాబట్టి కోనేల దగ్గరకు ఆయన పేతుర దేవుడు తీసుకొచ్చింది ఆయన ఏంటంటే యూదులకి సువార్థ చెప్పాలా వాళ్ళ అవసరం లేదు వాళ్ళు అంటనే ఇవ్వాలని పేతుల భావం అన్నట్టు కానీ ఆ పేతు ద్వారా దేవుడు వాక్యం చెప్పించా లేదు అక్కడ ఒక దర్శనం ఇచ్చి కాబట్టి ను అనిలుగు సువార్త చెప్పాలా క్రైస్తలు కూడా చెప్పాలా ఎంతకాలం క్రైస్తలు చెప్తావు చెప్పాలా అనిలు చెప్పాలా లోపల ఒక మందు ఉంది బయట ఒక మందు ఉంది రెండు మందలు కలవాలా బయట కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకు సువార్త చెప్పి అన్ని మందలు ఒకటి కావాలా అన్ని ఆ దొడిలోనే తీసుకొని రావాల నువ్వు అనిలు కూడా సువార్త ప్రకటించాలా నువ్వు అది ప్రాక్టీస్ చేయి కూరగాయలు వాడితో నువ్వు ప్రాక్టీస్ చేయి అమ్మా ఈ కూరగాయలు ఎంత ఎంత గొన్నో ఎక్కడ పండుతుంది ఈ కూరగాయలు అన్నప్పుడు వాళ్ళు చెప్తారు భూమిలో బండి అయ్యా మా పొలం ఉందని కౌలు పొలం ఏదో చెప్తారు కదా ఈ కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే భూమి నుంచి వచ్చినాయి కానీ నీకు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నామ్మా ఈ భూమి ఆకాశం చేసిన దేవుడు కాయను ఆయన గురించి నీకు తెలుసా మైండ్ ఓపెన్ అయిపోద్ది వాళ్ళకి ఏ స్ప్రంలో డైరెక్ట్ చెప్పబడలే వాళ్ళకి ఈ భూమి ఆకాశం చేసిన దేవుడు కాయను ఆయన గురించి నీకు తెలుసా ఈ భూమి ఈ ఆకాశాన్ని చేసిన దేవుడు ఒక ఆయన ఈ భూమి నీకు ఇచ్చిన వాడున్నాడు ఎవరు ఆయన ఎవరు నీకు తెలుసుకోలేక ఆశ ఉందమ్మా అన్నప్పుడు ఎవరికైనా ఉంటారు కదా ఆశ ఆయన ఎవరని అప్పుడు నువ్వు చెప్పాలా సువార్త ఆయనే ఏస్తూ క్రీస్తు అప్పుడు నువ్వు సువార్త చెప్తూ అట్లా చిన్నగా మనం అట్లా ప్రాక్టీస్ చేయాలా అట్లా అలవాటు చేయాలా షాప్స్కి పోయినప్పుడు చెప్పాలా ముఖం అంటే భయపడేది సిగ్గుపడేసి అవసరమే లేదు కదా కానీ ప్రభుని అడగల పరిశుధాత్మ దేవ నువ్వు నాకు సాయం చేయి ఈ వ్యక్తి నేను ఎట్లా వాక్యం చెప్పాలి అందుకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించబడాలి పరిశుదాత్మ నీకు దేవుని ఆత్మ నీళ్ళు మాట్లాడుతూ ఈ వ్యక్తికి ఎట్లా వాక్యం చెప్పాలి ఏ ప్రభు తండ్రి నేను ఎట్లా స్టార్ట్ చేయాలా ఏ రీతిగా స్టార్ట్ చేయనప్పుడు ఒక చెట్టును ఒక దేని దేవుడు చూపిస్తుడు దాన్ని వెయిట్ చేసుకుని వాక్యం చెప్పొచ్చు ఆ అట్లనే చెప్పిన అన్ని శువార్త మత శువార్త నాలుగు అదే ఐదు వచ్చి చెప్పలే క్రైస్తవులు చెప్పింటు చెప్పలేదు ఈ ప్రిన్సిపల్స్ మనం పాటించాలా మన ప్రభు చెప్పిండు ఉపమన రీతి ఎందుకు బోధించింది చెప్పండి ఎందుకు బోధించిండు డైరెక్ట్ చెప్తుంది వాళ్ళకి అర్థం కాదని నువ్వు కూడా ఉపమాన రీతిగా ఈ లోకాన్ని చూసి సృష్టిని చూసి చేసిన దేవుడిని విధానం చేసి నువ్వు ఆ ప్రిన్సిపల్ మనం అక్కడ ప్రాక్టీస్ చేస్తే అది దేవుడు ఆ తృప్తి పరిచి నడిపిస్తాడు కాబట్టి ఆయనకు మాదిరిగా జీవించాలా అంటే మూడు విషయాలు చెప్పి మళ్ళీ పెట్టిన అవకాశం వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని కొంచెం ముందు తీసుకెళ్తాం సేవా జీవితంలో ముఖ్యంగా ఒక మూడు విషయాలు మనం అర్థం చేసుకోవాల ఎప్పుడు కూడా నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడద్దు ఇది ముఖ్యమైన చాలా ముఖ్యమైన సేవలు నీ సొంత శక్తి నువ్వు నువ్వు ఆధారపడద్దు నేను గొప్ప అని గ్రేట్ నువ్వు ఆధారపడద్దు కేవలం నువ్వు ప్రభు మీద ఆధారపడాల రెండో దేవుని పట్ల నీకున్న భారాన్ని సంకల్పాన్ని దాని పట్ల నువ్వు బహు విధేయత చూపించాలంట దాని కొరకు నేను సంపూర్ణంగా త్యాగం చేసుకోవాలా ఒక దశ వరకు ఒక దశకి వచ్చే వరకు ఇంకొకటి ఏసు ప్రభు శిలువ ద్వారానే ఆయన పాపం మీద శాపం మీద విజయం పొంది సమస్త మానవాలకి రక్షణ తీసుకొచ్చింది కేవలం ఆయన మరణం ద్వారా ఆయన త్యాగం ద్వారానే ఆయన సిలువ ద్వారా సిలువకు అంత గొప్ప ప్రాధాన్యత ఉంది తన సిలువు నెత్తుకుని ఎంబడించమని ప్రభు ఎందుకు చెప్పినంటే నేను ఎట్లా వెంబడించాను ఎట్లా నేను విజయం పొందిను పాపంతో ఎట్ల విజయం పొందినాను అట్ల ఆయన విజయం పొంది మనకి ఇచ్చింది కానీ మాదిరి అదే మాదిరిగా నువ్వు కూడా అనేకుల కొరకు నీ జీవితాన్ని కూడా నేను ఎట్లా త్యాగం చేసుకున్నట్టు నువ్వు త్యాగం చేసుకోవాలా అప్పుడే అనేకులకు రక్షణ అది క్రీస్తుకు మాదిరి అన్నట్టు అందుకే ఏసు ఒక మాట చెప్తాడు పౌలు ఒక మాట చెప్తాడు ఇది నాకు చాలా ఈ వాక్యం ఎప్పుడన్ను నాకు నాకు జ్ఞాపకానికి వస్తేనే ఉంటది వాక్యం ఒక దశలో హెచ్చరిస్తూనే ఉంటది వాక్యం ఏపేజీలో రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనంలో మొదటి వచ్చిన కావున మీరు ప్రియమైన పిల్లల దేవుని పోలి నడుచుకోవాలా అంటే క్రీస్తుగా పోలి నడుచుకోవటం ఏ దేవుడు కాబట్టి తర్వాత ఎట్లా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఏ స్ప్రోభను ఎట్లా ప్రేమించిండు ఎట్లా ప్రేమించిండు నువ్వు ఎంత పాపిగా ఉన్నావు ఎంత ఘోరమైన పాపల దుష్టత్వ ఉన్నావు ఏవై ప్రేమించిండు ప్రేమించి పరిమళ సువాసన గు తను తాను మన కొరకు తను తను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకోలేను నే మన జీవితం అట్లా అర్పించుకోల బలిగా మరణపు వాసన పాపపు వాసన మనల్ని పరిమళ సువాసన ఆయన బలి ద్వారా ఆయన మరణం ద్వారా మనకి ఆ మరణపు వాసన నుంచి పరిమళ సువాసన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చింది అర్పించుకోవడం వల్ల మీరును ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు ఏసు ప్రభు ప్రేమ కలిగి అంటే ఇందాక మనం చూసిన వాక్యం ఆయన ఆయన ఎట్లా జీవించిండో ఆయన నమ్ముకున్న వాడు అట్లా జీవించ జీవించే బద్ధుడై ఉన్నాడు అని వాక్యం చేసిందాక మొదటి వ్యవహార రాశి పత్రిక కాబట్టి ఇదంతా ఆయన మాదిరికరమైన జీవితం అనంట జీవితం జీవిస్తే కానీ ప్రభు కొరకు మనం లోకంలో మనం జీవించలేము కాబట్టి ఆ విశ్వాసంలో మనము సంపూర్ణంగా మనము పోవాలా అప్పుడే మనము విజయం పొందగలం అన్నప్పుడు ఒక చిన్న వాకింగ్ ఒక వాక్యం చేసి నేను ఈ వాక్యాన్ని ముదిస్తా రెబిలికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై వచనంలో ఇదంతా విశ్వాస వీర్లు గురించి రాయబడ్డది కాబట్టి నీ నీ పరిచయ జీవితంలో ఏసు ప్రభు మాదిరికి తీసుకున్న వారి జీవితాల్లో విశ్వాసంలో ఎట్లా ముందుకు వెళ్ళింద్రో ఈ రోజు నువ్వు నేను కూడా ఇక మీదట మనం ముందుకు వెళ్ళాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు రెబిలికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై వచనంలో ఒక వాక్యం మనం చూస్తున్నాం వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి కేవలం విశ్వాసం ద్వారానే ఆ విశ్వాసం ఎవరి మీద పెట్టిండు ఏ స్ప్రోక్ మీద విశ్వాసం ద్వారా వారు రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానంలో పొందిరి సింహపు నూలను మూసిరి అగ్ని బలములను చల్లార్చిరి కడ్గ ద్వారలో తప్పించుకునిది బలహీనులుగా ఉండి బలపరచబడివి యుద్ధంలో పరక్రమశారులైలి అన్యుల సేనలో ప్రారదోలిరి కాబట్టి ఇలంతా విశ్వాస వీరులు కాబట్టి మాదిరికరమైన జీవితం అందుకే పౌలు అంటాడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరిస్తుంటే సులువుని చిక్కన పెట్టి ఆ పాపాన్ని విచ్చిపెట్టి విశ్వాసం మీద కడతదాన్ని కొనసాగించాలని వైపు చూస్తూ మీరు గురి ఎద్దకు పరిగెత్తమన్నాడు కాబట్టి ఏసు ప్రభు చూస్తూనే నువ్వు నువ్వు గమనించరగలవు అదే క్రీస్తుకు మాదిరి ఆయన మాదిరికమైన జీవితం ఎన్నో ఉన్ని బైబుల్ వాక్యాలు కాబట్టి మతైసు వార్త నాలుగో అధ్యాయము లోకాసు వార్త అధ్యాయం అంతా ఏసు ప్రభుకు మాదిరి ఆయన ఎట్లా విజయం పొందిండు ఎట్లా పరిచయం ముందుకెళ్ళిండు దేవదూతులు చేయాలికి ఎట్లా పరిచయంలు చేసిండు అన్ని ఉన్ని వాక్యాలు ఆయన ఎట్లా వాక్యం ద్వారా సైతం మీద విజయం పొందిను ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఎట్లా సైతను ఆయన టెంప్టేషన్ చేసి ఆయనను ఆయన శోధన పడన చేసింది ఆయన ఎట్లా విజయం పొందింది ఇవన్నీ ఆయన ఆత్మీయ జీవితం స్టార్ట్ అన్నట్టు అంటే యుద్ధ ఆయన ఒక పోరాటానికి బయలుదేరినప్పుడు సైతాన్ శక్తులు ని ఎట్లా ప్రలోభ ఎట్ల ఎట్లా నిన్ను డైవర్ట్ చేస్తాయి ఒకటి అన్నిటి మీద విజయం పొందంటే ఏసు ప్ర వ్యక్త విజయం పొందిన అన్ని బైబులు రాసి పెట్టున్నాయి అట్లా విజయం పొందగలిగితేనే గాని క్రీస్తుకు మాదిరి జీవించి అనేకుల్ని ప్రభుచంతో నడిపించగలం ఈ భూలోకాన్ని తల్ల చేయగలం ఏసు శక్తి ఆయన నిజమైన దేవుడిని మనం రుచుపరచగలం అపుస్తుల అలంటి అలాంటి పరిచయలు అలాంటి అభిషేకంలో ప్రభు మనం నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపా మైడ ఈ సయానికి వందనాలు ప్రవ్వ నైనా ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లి మమ్మల్ని ఆవరించింది ప్రవ్వ అయినా మేము ఎట్లా ప్రవ్వ అవిధేతల ఉండగలం ఎట్లా మేము ప్రవ్వ విశ్వాసంలో సన్నగెలగలం ఎట్లా మేము వెనకడుగేయగలము ఎట్లా ప్రభ మీ కొరకు జీవించలేకపోగలం ప్రవ్వ కాబట్టి ప్రవ్వా సాక్షి సమూహం మాకు సాక్ష్యం మా చుట్టూ ఆవరించినారు వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రవ్వ కాబట్టి ఇక మీదట ప్రవ్వ నైనా ఆ సాక్షి సమూహంలో ఉండి ప్రవ అనేకుల్ని ప్రవ్వ మీ చెంత నడిపించే వర్లాగా ఉండాలా నైనా విశ్వాసాన్ని బలపరచండి మా విశ్వాసాన్ని బలపరచండి ప్రవ్వ నాకున్న విశ్వాసం ఇప్పుడు సరిపోదు ప్రవ్వ ఇప్పుడు నాకు ఇంకా బలమైన విశ్వాసం కావాలా అపోస్తులు విశ్వాసంలో వెళ్ళినారు ప్రవ్వ అనుమానించలు ఎక్కడ కూడా భయపడలే మరణానికి ఎదురు వెళ్ళినారు మరణం చూస్తేనే వాళ్ళ భయపడిపోయింది ప్రవ్వ ఎందుకంటే మరణాల మీద విజయం పొందుకున్నారు వాళ్ళు మీరు విజయం పొందినారు మరణం మీద పాపపు మరణం అనే మీద విజయం పొందినారు ప్రవ్వా మరణం మీద మాకు అధికారం లేదు ఆ అధికారం కూడా మీరు మాకు ఇచ్చినారు ప్రవ పాతాలలో ఉన్న లోకపు ద్వారాలు ఓ ప్రవ్వా తాలపు చేతులు మరణం యొక్క పాతాల యొక్క చేతులు మీ ఆదిలో ఉన్నాయి మీ మరణం ద్వారా పొందుకున్నారు అవి మాకు ఇచ్చినారు కాబట్టి మరణం అంటే మాకు భయం లేదు ఈ లోకం అంతా భయపడుతుంది ప్రవ్వ మరణం చేసి కాబట్టి ప్రభా భయం ఉన్న వాళ్ళందరినీ ప్రవ బీయులందరినీ మేము సంరక్షించాలా మీ తట్టు మీరు నడిపించాలా నైనా అలాంటి కృప మాకు అనుగరించా అలాంటి వాక్ శక్తి మాకు అనుగరించండి మీకు అధికారంతో మీ వాక్యం చెప్పాలా ప్రవా ఆ అధికారంతో చెప్పినప్పుడే అపవిత్రమైన ఆత్మలు దయ్యపు ఆత్మలు ఓ ప్రవ ఆ సమాజ మందులలో కేకలు వేసిన ప్రవ మీరు చెప్పే వాక్యం ఏంటి అలాంటి దయ్యాలు కూడా ప్రభావ వనకాల ప్రవ అలాంటి అభిషేకం అలాంటి శక్తి ప్రవ అలాంటి వాక్ శక్తి మాకు అందరికీ అనుగరించండి మీకు శక్తి మీరు ఎట్లా వాక్యం చెప్పిండ్రో ప్రభా అట్లా మేము చెప్పాలా మీకు మాదిరిగా మేము అలాంటి జీవితం ఈ రోజు మాకు లేదు ప్రభావ మేము ఒప్పుకుంటున్నాం ప్రభావ మమ్మల్ని క్షమించండి ఇక మీదట ప్రభావ మిమ్మల్ని పోలి మీద నచ్చుకోవాల ప్రవా ఎక్కడ మాకు బలహీతాలను చూపించండి ఈ క్షణం మేము ఒప్పు క్షమించమని ప్రాధిష్టం ఓ ప్రభావ రోషం కలిగి పౌరుషం కలిగి కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి ప్రభావా ఇంటున్న వాళ్ళందరినీ ఆస్వాదించని వాళ్ళ కార్యాలు జరిగించండి ప్రభావ వాళ్ళ సేవా జీవిత పరిచయల్లో ప్రభావ ఉన్నత స్థితికి లేవనెత్తండి నూతనంగా మీరు అభిషేకించండి ప్రవ నైనా ప్రతి చోట ప్రభావ మీకు సాక్షి ఉండాలి గొప్ప గొప్ప అద్భుతాలు చేయాల ప్రవ అనేకులు ప్రభావ మీ మీ తట్టు నడిపించాలా ప్రవ్వ అలాంటి కృప అలాంటి అభిషేకం మాకు అందరికి అనుగ్రించండి ప్రవ్వా మీరు అక్కడ తొలుగుంది ప్రభావ మేము సమయం తక్కువ ఉంది ప్రభావ వాడి విద్యుమించి పనిచేస్తుంది ప్రవ్వ వాడికి మించి ప్రవ వాడి రాజ్యమే కూలగొట్టాలా ప్రవ్వా ఓ ప్రవ్వా అయినా వాడి సింహాసమే కూలగొట్టాలా ప్రభావ ప్రతి ప్రాంతంలో మీ సింహాసమే స్థాపించాలా అన్న నీ ప్రార్థన జీవితం కలిగి మేము ముందుకు పోవాలా ప్రవ్వ మా ప్రార్థన జీవితంలో మార్పులు జరగాల మా జీవన విధానంలో మార్పులు జరగాల మా వాక్య పరిచర్యలో మార్పులు జరిగే సమస్త విషయంలో ప్రవ్వా మేము మీ జ్ఞానంలో అభివృద్ధి పొంది మార్పులు జరగాల ప్రవ్వ అక్క సియోను పర్వతానికి మేము ఎక్కాల ప్రవ్వ మీతో ముఖాముఖిగా మాట్లాడాల ఆ స్థితికి మేము ఎదుగులాగనా సహాయపడమని ప్రార్థిస్తాం ప్రయాసపడలాగనా మీరే మాకు బలపరచమని ప్రార్థిస్తాం తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభాలు చెల్లించుకుంటున్నాం రాత్రి కలసంలో మంచి నేతలను గ్రించని ప్రవ్వ ఏకమలే సితించి ఘనపరచలాగానే మీ కృపదయించమని ప్రార్థిస్తాం మా ఆత్మలను మా ప్రాణం మా శరీరంలో మీకే అప్పగించుకుంటూ త్వరలో రాయన్న పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధాన పరిషదాత్మ నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం గ్రూప్ లో ప్రదర్శిస్తారు నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న కుటుంబీకులకు ఇంకా ఎంతమైతే ఆరాధనలో పాల్గొన్న కుటుంబికలు సదాకాలం తోడేను గాక ఆమెన్ raised a lot and they keep raising a lot.